చిన్న పాటనే కాబట్టి ఎక్కువ టైం తీసుకోద్దు మనకు టూ మనీ టూ మినిట్స్ త్రీ మినిట్స్ కంటే ఎక్కువ ఉండదు ఏసు ప్రభునిస్తుటా ఎంతో ఎంతో మంచిది ఏసు ప్రభునిస్తుటా ఎంతో ఎంతో మంచిది మహోనతుడా నీ నా మహోనతుడా मी नाम ममू नु स्तुतिंचुटाये बहुमंचीदी स्तुतिंचुटाये बहुमंचीदी हालेलूया हालेलूया हालेलूया हालेलूया हालेलूया हालेलूया Alleluia, Alleluia, Yesu Prabhu Nishtu Tiñchuta, Yento Yento Manchidi, Yesu Prabhu Nishtu Tiñchuta, ఎంతో ఎంతో మంచిది విలు రక్త ముసిల్ కార్చి విలువై నరక్త ముసిలు కార్చి కలుషాత్ముల ప్రభు కడిగేను కలుషాత్ముల మమ్మూ ప్రభు కడిగేను హల్లే హల్లే Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Yesu Prabhu ni stutinchuta ento ento manchidi ప్రభుని సుతించుటా ఎంతో ఎంతో మంచిది ఎంతో గొప్ప రక్షాననిచ్చి ఎంతో గొప్ప రక్షాననిచ్చి వింతై న జనమోగా మము చేసేను వింతై హయా హుయా హల్లు హుయా హేసు ప్రభుని సుతి చుటా ఎంతో ఎంతో మంచ प्रार्थन पर्शोद्रवा देवा वना महोन महिम स्वरूप वंदना तं प्रा घर्षकाल ममरक्ष काजी ए वंद स्थित स्तोत्राल సురక్షితంగా తని ఈ యొక్క ఆరాధన సమయానికి నడిపించినారు దాన్ని బట్టి మీకు వందనాలు ప్రావా నైనా వాతావరణాన్ని మీ యొక్క అదుపులోనికి తీసుకున్నారు దాన్ని మీకు వదనాలు ప్రావా నేను ఈ యొక్క సమస్య ఈ యొక్క తన కాలం అంతా ఎండోసరా మిమ్మల్ని మమ్మల్ని కాచి కాపాడతానని వాగ్దానం చేసినారు ప్రావా ఆ యొక్క వాగ్దానం నిలబెట్టుకున్నందుకు మీకు ఎంతో వదనాలు ప్రావా మీకే కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నాం తండ్రి నైనా ఈ యొక్క సాయంత్రం సమయం నా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మేము వచ్చినాం మమ్మల్ని ఆశ్రయించండి వాక్యాలని సత్యాన్ని గ్రహించలాగిన ప్రభావా ఆత్మీయ నడిపి మాకు అనుగ్రహించండి వాక్యాలని సత్యాన్ని గ్రహించి దాన్ని అనుభవపూర్వకంగా మేము ప్రకటించాలా దాన్ని పాటించాలా ప్రభా అటువంటి జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించి మీ రాకర వరకు సిద్ధపరచుకోమని ఏసు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమె ఈ రోజు పదమూడవ తారీఖు మే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం బబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా ఈజిప్షియన్ క్యాలెండర్ కూడా అంటాం దీన్ని కాబట్టి మనం ఉంటుంది ఐగుప్తు కాలం ఇది ఐగుప్తు కాలము మనముంటుంది బబులోను కాలము ఐగుప్తు కాలంలో ఆ కాలంలో మనుషులందరూ బానిసత్వంలో ఉన్నట్టు మనం చూస్తున్నాం బబులోను కూడా బానిసలాగానే కొనిపోయబడినట్టు చూస్తున్నాం కాబట్టి ఈ లోకంలో జీవించే వాళ్ళందరూ బానిసలాగా ఉన్నారు ఈ లోకానికి అంటుబడిన వాళ్ళందరూ కానీ ప్రభు మనకి ఆ యొక్క బానిసత్వం నుంచి విడదల కల్పించే ఈ లోకము పాపంతో పోల్చబడింది ఇదంతా శపితమైన లోకం కాబట్టి దీంట్లోకి వెళ్ళి మనకి విడుదల కల్పించింది ప్రభు కాబట్టి ఆయనకే మనం వదలం ఐగుప్తు ఎటువంటి సంబంధం లేదు దాని తర్వాత సమర్యాతో మనకి ఎటువంటి సంబంధం లేదు ఎందుకంటే ఇది ఒక రకంగా సమర్యా ప్రాంతం కూడా సౌమ్రౌన్ అంటే విగ్రహారాధనకి కాలం నిలయం కాబట్టి ఏలియ కాలంలో మనుషులు విగ్రహాలను బయలు దేవతలను పూజించేవాళ్ళు రకరకాల దేవతలను పెట్టి పూజకొచ్చే ఎవరు దేవుని బిడలే మళ్ళా దేవుడు బిడలే రకరకాల విగ్రహాలను పూజించినవారు కాబట్టి దాన్ని సమరయతో పోలుస్తారు ఈ లోకాన్ని విగ్రహారాధన ఉండే స్థలాలని సమరయ్యత పోలుస్తారు బైబుల్ దేవుని దృష్టిలో అవన్నీ మనం మీరు చూడబోతున్నాం కాబట్టి మనము కొంతకాలం నుంచి ఆరవ బూరకు సంబంధించిన విషయాలు ధ్యానిస్తున్నాం ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయంలోని వాక్యాలను మనం ధ్యానిస్తున్నాం ఆరవ బూరకు సంబంధించిన వాక్యాలు ముఖ్యంగా ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనం నుంచి కొంత కొన్ని వారాల నుంచి మనం గానిస్తున్నాము పదమూడవ వచనంలో ఆరవ దూతకు సంబంధించిన విషయాలు రాయబడ్డాయి ఆరవ దూత బూర ఊదినప్పుడు ఏం జరిగిందన్న విషయమే కాబట్టి ఇది ఆరవ బూర కాలం అంటే చివరి కాలం ఆరవ దూత బూర ఊదిన కాలం దీనికి సంబంధించింది అక్కడ ఏం జరిగింది ఆరవ దూత బూర ఊదినప్పుడు చివరిగా దేవుని సన్నిధి నుంచి ఒక స్వరము వినబడడం మనం చూస్తున్నాం అక్కడ ఏంటది యూఫ్రటిస్ అను మహానది యొక్క బంధింపబడి ఉన్న నలుగురు దూతలను వదిలిపెట్టమని బూర పట్టుకుని ఉన్న ఆరవ దూతతో చెప్పుంటిని కాబట్టి ఆరవ దూతకి రెండు ఆరవ దూతకి రెండు ముఖ్యమైన పనులు అక్కడ అప్పగించబడ్డాయి మొదటిది ఏంది బూర ఊదడం రెండవది ఏంది దేవుని వాక్యానికి విధేయత చూపించడం ఏందా విధేత ఆ నలుగురు దూతలను విడిచిపెట్టడం కాబట్టి ఆరవ దూతకి రెండు పనులు అప్పగేవుడు మొదటిదేంది బూర ఊతి అందరినీ సిద్ధపరచడం అంటే ఈ లోకాన్ని సిద్ధపరచడం కాబట్టి ఆ బూర స్వరం విన్నప్పుడు ఇంకా శ్రమ రాబోతుంది ఇప్పుడు సాధారణంగా సైక్లోన్ కి ముందు వార్నింగ్ అంటాం తుఫా మన ఆ కోస్తాల్ ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఒక పెద్ద సైరన్ పెడతారు తుఫాన్ వస్తుందంటే ఆ సైరన్ ఆన్ చేస్తారు పెద్ద శబ్దంతో ఆ సైరన్ అందరినీ అప్రమత్తంగా ఉందని చెప్తుంది అంతేనా అప్రమత్తం చేస్తుంది అంటే జాగ్రత్త పడమని హెచ్చరిస్తుంది కాబట్టి సైరం దానికి సంబంధించింది కాబట్టి బూర అనేది దానికి సంబంధించింది అందుకే మనము తెసం రాసిన పత్రికలో గించినప్పుడు ఆర్బాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బూరతో ప్రభువు దిగి వచ్చిన ఉంది కదా ఆర్బాటంతోను ప్రధాన దూత దేవుని బూర ఆర్బాటము ప్రధాన దూత శబ్దము దేవుని బూర ఒకసారి చూడండి వాక్యం ఎందుకు మనక తగిలింది ఈరోజు ప్రభు దాని నుంచి ఏం మాట్లాడుతుంది మనతో తెసం పత్రిక మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేనవ వచ్చనం పద్నాలుగవ వచ్చనం ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బూలతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును దిగివచ్చును దిగివచ్చును కిందికి మధ్యాకాశంలో ఉండిపోడు కదా ఎందుకంటే మనకి ప్రభు ఈ విషయం జ్ఞాపకం చేస్తుంది దిగి వచ్చిన మనం మన దగ్గరికి దిగి వస్తాడు కిందికి అంటే దిగి ఎక్కడ వస్తాడు అక్కడ నుంచి దిగి వస్తాడు కానీ గాలిలో ఉండాడు ఈ వాక్యాన్ని ర్యాప్చర్కల్ బోధకులు వాడుకుంటారు దాన్ని ఏంది మధ్యాకర్షణకి వస్తాడు ఇక్కడ నుంచి మనుషులు పైపోతారు అక్కడ పెళ్లి విందు జరుగుతుంది అండి సంబంధించింది గానే కదది ఇది పునరుద్ధానానికి సంబంధించిన వాక్యం ఇది కాబట్టి పునరుద్ధానం అంటే చనిపోయిన వారు తిరిగి లేస్తారు దానికి సంబంధించిన వాక్యం ఇది అంటే ఎండ్ టైం చివరి టైం అన్నట్టు ఎండ్ అంటే లాస్ట్ డే ప్రభు ఈ లోకంలోకి వచ్చే ఇదంతా ఈ లోకపు రాజ్యాలు అన్ని తార్మర్ కొలాప్స్ అయిపోతాయి ఎక్కడ కూడా న్యాయవీధి ఉండదు ఎక్కడ కూడా ఉండదు దేవుని మందిరంలో కూడా న్యాయ విధి ఉండదు పోయిన వారు మనం చూసినాము ఎక్కడ చూసినాము నిర్గమ్మ కాండంలో చూసినాము ఆ మోషే యాజకులకు ప్రధాన యాచకునికి ఎటువంటి దుస్తులు ఉండాలన్న విషయాన్ని మనం గణించినాం కదా నిలువుట ధరించుకున్నాక మెడ నుంచి క్రింద వరకు ఏ పోదును ఆ ఏ మీద రకరకాల ఏముంటాయి చెప్పండి రకరకాల రంగులతో పొదిగింపబడేది దాని మీద రకరకాల రాళ్లు రంగులతో పొదిగి రాళ్లు వాటి గురించి చెప్పబడింది సరే అంత డీటెయిల్ గా మనం వాటిలో పోం కానీ ఎందుకంటే అదే విషయము ప్రాణామందలు కూడా మనం చూస్తున్నాం అవే రంగులు పొదిగింపబడింది ఈ నలుగురు దూతల యొక్క సాదృశ్యం ఆ యాజకునికి ఎటువంటి ఏపోదు ధరించబడిందో ఈ దూతలు కూడా అటువంటి ఏపోదని లేదు కాని ఇక్కడికి వచ్చినప్పటికీ ఏపోదు అయిపోయింది మైమరువు అంటే బ్రెస్ ప్లేట్ ఛాతి భాగము ప్రొటెక్ట్ చేయబడింది యుద్ధానికి పోతప్పుడు ఛాతి భాగాన్ని ప్రొటెక్ట్ చేసి దాన్ని బ్రెస్ఫ్లేట్ అంటారు కాబట్టి దాని తెలుగులో మై అంటారు కాబట్టి ఛాతి భాగం అంటే మీరు బాగా అర్థం చేసుకోవాలా ఆత్మీద రాష్ట్ర పత్రిక మనం చూసినాం చాలా సంవత్సరాల క్రితం స్టడీస్ ఇన్ ఎఫెషియన్స్ నాకు తెలియదు రికార్డింగ్ ఉందలేదు కూడా నాకు తెలియదు ఐ డోంట్ థింక్ ఉండకపోవచ్చు రికార్డింగ్ ద స్టడీస్ ఇన్ ఎఫిషియన్స్ అని మనం చూసినాం ప్రతి అంశం అందులో ఎఫ్ఎస్ రాష్ట్ర ఉన్న సర్వాంగ కవచం అని ఉంటుంది అక్కడ ది ఆర్మర్ ఆఫ్ గాడ్ ది ఆర్మర్ ఆఫ్ గాడ్ ని ఎట్లా ధరించుకోవాలి సేవకుడు అనేవాడు అక్కడ ఉంటాయి ఐక్య ఎఫ్ఎస్సి సంఘం దేనికి సంబంధించిందంటే గ్రీకు దేశంలో ఎఫ్ఎస్సి అనే పట్టణం ఉండేది కొరెంతి ఎట్లనో అనేది ఇంకొక పట్నం ఉండేది ఆ ఎఫ్ఎస్సి పట్టణంలో పౌలు సువార్త ప్రకటిస్తేప్పుడు అక్కడ ఆ రోమన్ సైనికులు లేక గ్రీకు దేశపు సైనికులు ఎలా ఉండేవాళ్ళు తెలుసా మీకు తెలుసు గ్రీకు దేశం అలెగ్జాండర్ చూసి ఎట్లా ఉంటాడు ఆయన అలెగాండర్ ఇట్లా పెద్ద కిరస్థానం ఉంటది చాలా దాని మీద ఎర్ర రంగుతోని ఈకలు ఉంటాయి దాని తర్వాత అంత ఇనుముతో కవచం ఉంటది కాళ్ల వరకు మంచి స్ట్రాంగ్ షూస్ ఉంటాయి ఇది ఇనుముతో కవచం ఉంటుంది ఇట్లా ఒక మంచి బెల్ట్ ఉంటది ఆ దృశ్యాన్ని చూసి ఆ ఎఫ్ఎస్సి రాఫ్ఎస్సి లకి పత్రికలో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఈ లోకంలో సైనికుడు అంతగా తయారైతే నువ్వు ఆత్మీయ పోరాటంలో ఉన్న సైనికు నువ్వెంతగా తయారు కావాలా హెల్మెట్ దేనికి సంబంధించింది ఆ బెల్ట్ దేనికి సంబంధించింది ఆ యొక్క బ్రెస్ప్లేట్ దేనికి సంబంధించింది కత్తి దేనికి లేకన్ని ఖడ్గము దేనికి సంబంధించింది డాల్ దేనికి సంబంధించింది అవన్నీ ఆత్మీయమైన విషయాలు జ్ఞాపకం చేస్తాడు అది చూసి చెప్తుంది ఇక్కడ అంటే మీరు అట్లా ఉంటేనే ప్రొటెక్ట్ చేయబడుతున్నారు అటువంటి వాడు యుద్ధానికి పోతాడు కానీ గెలవచ్చి పోతాడు కానీ నిజంగా ఆత్మీయ వాటిని ధరించుకుంటే ఏ దుష్ట శక్తులు నిన్ను మీద విజయం పొందలేవు అన్న విషయాలు అక్కడ జ్ఞాపకం చేస్తాడు అట్లనే ఏ పోదు దేనికి సంబంధించిందంటే లేక బ్రెస్ట్లేట్ దేనికి సంబంధించిందంటే మీకు తెలుసు ఈ స్థానం ఇది నీ హృదయానికి సంబంధించింది కదా నీ హృదయాన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలా లేక నీ హృదయంలో ఏముండాలా అనేది ఆ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాయి కానీ ఈ దూతలకి ఈ దూతలకున్న మైమరువు దేనికి సంబంధించింది అనేది ఈ రోజు నేను కంప్లీట్ గా మీకు చూపించేస్తా దాంతో ఒక చిహ్నం ముగిస్తుంది ఈ నలుగురు దూతలు ఎట్లా గుర్తింపబడుతున్నారు వీళ్ళు మనుషులు అని ఎట్లా గుర్తింపబడుతున్నారు కొంతకాలం వరకు మనం చూసినాము వీరు ఏ రీతిగా సూచించబడ్డరు చూడండి దానికి ముందు ఈ తెసర రాష్ట్ర పత్రికలోని వ్యాఖ్యలు మనం ముగించుకుంటాం ఆర్బాటంతోను ప్రధాన దూత దేవుని బూరతోను ఇవి మూడు మూడు ఏమంటాం మూడు ఘట్టంలు మూడు ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి ఆయన వచ్చేటైకి లోకంలో ఈ ఇన్సిడెంట్స్ మీకు అర్థం కావాలా ఏందా ఇన్సిడెంట్స్ అంటే జరిగే విషయాలు మొదటిది ఆర్బాటం ఆర్బాటం అంటే దేనికి సంబంధించింది ఎవరికైనా తెలుసా ఆర్బాటం అంటే ఆర్బాటం అంటే ఎక్కడ లేని అలజడి గందరగోళము శబ్దాలు యుద్ధానికి ముందు శబ్దం ఉంటుంది చూసిండ్రా దాన్ని ఆర్బాటం అంటారు కాబట్టి ఆయన లోకంలోకి వచ్చేటప్పటికి ఎట్లా ఉంటుంది అనేది విషయం జ్ఞాపనిస్తుంది యుద్ధానికి సంబంధించింది ఇది ఆయన లోకంలో సైతానితో యుద్ధం శాశ్వతంగా చేయడానికి పోతున్నాడు దాని తర్వాత మిఖాయిల్ దూత ఆ సైతాన్ని శాశ్వతంగా నరకానికి నరకంలోనికి పడేస్తాడు అది సంబంధించింది కాబట్టి ఆర్భాటము దానికి సంబంధించింది దాని తర్వాత ప్రధాన దూత శబ్దంతోను ప్రధాన దూత అంటే మీరు అర్థం చేసుకోవాలి ఒకప్పుడు లూసిఫర్ ప్రధాన దూత కానీ అక్కడ నుంచి పడవే ప్రధాన దూత కేవలము మికాయల దూతనే మిఖాయిల దూత అంటే లూసిఫర్ దూత దేనికి సంబంధించిందంటే వెలుగుని ధరించుకున్నవాడు లూసిఫర్ అని అర్థం లూసిఫర్ అంటే వెలుగుని ధరించుకున్నవాడు లేక వెలుగుని పట్టు అర్థం కానీ వాడు వెలుగుని పోగొట్టుకున్నాడు చీకట్లోకి పడవే పడ్డాడు అక్కడి నుంచి కాబట్టి ఒకప్పుడు వెలుగుగా ఉన్నవాడు వెలుగుని ప్రచరించేవాడు. సువార్థికుల్లాగా ఉన్నవాడు ఒకప్పుడు తర్వాత లూసిఫర్ గురించి చాలా మనం చూస్తాం ప్ర గ్రంథంలో ఏషియా గ్రంథాలు చూస్తాము లూసిఫర్ గుణగణం ఎట్లుండే పరలోకంలో ఉన్నప్పుడు వాడు అందరినీ దేవుని ఆరాధనలో నడిపించేవాడు మంచి పాటలతోనూ కీర్తనలతోనూ దేవుని శృతించేవాడు అంటే అంతగా మంచి పాటలు వాడేవిటోడు అన్నట్టు అర్థమవుతుంది మీకు నేను చెప్పాను లూసిఫర్ గుణగణలవి దాని తర్వాత లూసిఫర్ కి ఎక్కువగా జ్ఞానం ఇచ్చిండు దేవుడు అన్ని విషయాల గురించి జ్ఞానం ఎక్కువ లూసిఫర్ కింది అంటే దూతలు అన్నిట్లోకి ఎక్కువ జ్ఞానం ఇచ్చిండు అందుకు మీరవిండు అన్ని మనం చూస్తాం అక్కడ ఇరవై ఎనిమిదో అద్యంలో గ్రంథం ఇరవై ఎనిమిదో కాబట్టి ఒకసారి అవన్నీ పొందుకున్న లూసిఫర్ క్రింద పాడవే కూడా వాడు మంచి పాట పాడగలడు వాడికి ఆ జ్ఞానం ఉంది కానీ ఆ జ్ఞానాన్ని దేవుని మహిమ కొరకు వాడుకోకుండా వాడి ఎట్లా వాడుతున్నాడు మనుషుని మోసగించడానికి కుయుక్తి జ్ఞానానికి ఆపోజిట్ కుయుక్తి అంటే అతి తెలివి మోసపుచ్చు తెలివి దాని జ్ఞానం అనడానికి వీలెదు ఎందుకంటే జ్ఞానము కేవలం యహోవ దగ్గర నుంచి వస్తుంది బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు మన ప్రభులు అంతే కాబట్టి ప్రభు నుంచి వచ్చేది జ్ఞానము దుస్తు నుంచి వచ్చేది కుయుక్తి అందుకే అది మోసంతో హాని ఎట్లా కుయుక్తితో మోసగించిండో మనల్ని కూడా మోసగించడానికి సిద్ధంగా ఉన్నాడు అవకాశం చూస్తున్నాడు అనిపించదు కాబట్టి అందుకే వాడికి మనం ఎడ్డిపోసెస్ లో అవకాశం ఇయ్యని మనం ధ్యానిస్తూ ఉంటాం ఇక్కడ వాక్యాన్ని కాబట్టి మొదటిది ఆర్బాటం అంటే అది యుద్ధానికి సంబంధించింది అని రాకడాక ముందు అంత యుద్ధము ఎక్కడ చూసినా యుద్ధము అలజడి గందరగోళాలు ఉంటాయి ఎక్కడ చూసినా గందరగోళమే ఎక్కడ సమాధానం ఉండదు అందుకే నేను చెప్తున్నాను ఈ లోకంలో ఎక్కడ సమాధానం ఉండదు ఎవరన్నా ప్రవచిస్తున్నారంటే అది అబద్ధం సమాధానము కేవలము ఏసుప్రభులు నీకు హృదయం కలుగుతుంది ఎందుకంటే నీ హృదయంలో అయినా నివసిస్తున్నాడు కాబట్టి నీ హృదయంలో సమాధానం ఉంటది కానీ ఈ లోకంలో ఎక్కడ సమాధానం ఉండదు కుటుంబంలలో ఉండదు స్నేహితుల మధ్యలో బంధుమిత్రుల మధ్యలో ఎక్కడ సమాధానం ఉండదు అత్తకి మా కోడలికి పడదు మా అమ్మకి అలానికి పడదు తల్లిదండ్రులకు పిల్లలకి పడదు సమాధానం ఉండదు అర్థమవుతుందా కాబట్టి మొదటిది ఆర్భాటంతోను రెండవది ప్రధాన దూత అంటే యుద్ధానికి ముందు ప్రధాన దూత వస్తారు అన్నట్టు యుద్ధం చేయడానికి కాబట్టి ఆయన చేతిలో కూడా ఖడ్గం ఉంటది మికాయల దూత చేతిలో ఖడ్గం ఉంటది కాబట్టి ఆ ఖడ్గం తీసుకొని ఆయన ఈ లోకంలో బయలుదేరిండు తర్వాత దేవుని బూర అది లాస్ట్ వార్నింగ్ ఆరవ బూర అర్థం అవుతుంది చెప్పండి దేవుని బూర లాస్ట్ బూర అది ఎన్ని ఐదు బూరాలు చూసినాం మనం ఇది లాస్ట్ బూర అంటే ఈ బూర తర్వాత ఆయన లోకంలోకి వస్తాడు అర్థం టైమింగ్స్ మన చేతిలో మన ఆధీనంలో లేదు అది ఆయన ఆధీనంలో ఉంది కాలంలో సమయంలోనూ ఆయన ఆధీనంలో పెట్టుకున్నాడు కాబట్టి ఇది ఏ టైంలో జరుగుతానో మనకు తెలియదు కానీ మనం మటుకు బూర వింటున్నాం మీరు వింటున్నారా నేను వింటున్నా బూర నిజంగా బూర అంటే ఎవరో అది కొమ్ము పట్టుకుని ఊదింది కాదు కదా బూర అది ప్రకృతి సహజమైన బూర కానీ బూర అంటే వార్నింగ్ నేను హెచ్చరించేడు చివరిగా ఆ బూరల గురించి ఈ బూర ఈ బూర ఊదబడినప్పుడు ఏం జరుగుతుంది నీ బాధ్యత ఏంటంటే చూడడం చూడండి పైరుని అంటా ప్రభు పైరుని చూడండి అవి బాగా పంటకు వచ్చినాయి ఆ పనులను చూడండి అవి బాగా పండినయి తెల్లవారినవి అంటే పంటకి దగ్గ చేతికి దగ్గరికి ఇప్పుడు దాన్ని కొడవలు పెట్టి కొయ్యాలా కాబట్టి మీరు చూడాలా సూచనలు చూడాలా పంట కొయ్యబడుతుంది అన్న విషయాన్ని అక్కడ చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి ఈ మూడు ఘట్టములు లేక మూడు ఇన్సిడెంట్స్ జరుగుతాయి పాయింట్ ఫస్ట్ నెంబర్ వన్ ఏంటి ఆర్బాటం రెండవది ప్రధాన దూత శబ్దం అంటే ప్రధాన దూత హెచ్చరిస్తూ వస్తున్నాడు మూడవది దేవుని బూర అంటే ఫైనల్ అది ఫైనల్ బూరా కాబట్టి సిక్స్త్ ట్రంప్ అనేది ఫైనల్ వార్నింగ్ బూరల్ అంటే వార్నింగ్ హెచ్చరించడం ఈ పట్టణం మీదకి ఉపద్రం రాబోతుందని కావలివాడు బుర్జు మీద కూర్చొని కావలి కోట మీద ఊదేవాడు గతంలో అప్పుడు పర్ ఉన్న ప్రజలందరూ ఎక్కడో అక్కడ దాసుకుంటే ఇళ్లలో ఉండకుండా ఎక్కడొక్కడ సందులలో బండ సందులలో గుంటలలో లేక సొరంగాలలో ఎక్కడోకడ తప్పించుకొని పోయేవాళ్ళు అన్నట్టు అప్పుడు శత్రులు ఆ పట్టణంలోనికి వచ్చినప్పుడు ఇళ్లలో జరబడినప్పుడు వారికి ఏం దొరకదు అర్థమవుతుందా మన బాధ్యత కూడా మన రోల్స్ అవి మనుషులని ఎందుకు హెచ్చరించాలా అది నీ సేవ జీవితం నా సేవ జీవితం మనం వాళ్ళని హెచ్చరించగలిగితే హెచ్చరించాలంటే నువ్వు గమనించాలా లేదా పరిస్థితులని ఇది కారణం ఈ బైబుల్ స్టడీ కారణం ఈ బైబుల్ స్టడీకి చేయడానికి హేతు అంటే రీజన్ ఏందంటే ఇవి అన్ని మనం పరిశీలించి గమనించి మనుషుల్ని హెచ్చరించడం మనుషుల్ని సిద్ధపరచడం మనుషులు ఎట్లున్నారంటే అంత సమాధానంగా ఉంది ఆరాధన చేసుకుంటున్నాను కుటుంబంలో పోతున్నాను శాంతి సమాధానంతో తింటున్నాను పండుకుంటున్నాను ఉదయం లేసిపోతున్నాను అనుకుంటున్నారు కానీ ఎవడు గుర్తెరిగిన సమయంలో ఉపద్రవం జలప్రలయం వారి మీదకి వచ్చింది వారి అందరినీ కొనిపోయింది అట్లా ఉండకుండా ఉండడానికి మనం వాళ్ళని హెచ్చరిస్తున్నాం దాచుకోండి ఎక్కడ దాచుకోవాలా మీరు కొండ సదుల్లో బండ సదుల్లో దాచుకుంటే దాచబడతారా కాపాడబడతారా లేదు ఆయననే దాగుచోటు మన ప్రభు తప్ప ఎవరిలోనూ మనము దాచబడము ఆయననే మన ఆశ్రయపురము ఆయన సన్నిధిగిపోతే మనము కాపాడబడతాము వేరే ఇంకో కూరపోయినామనుకో మోసపోతాము అందుకే నిజమైన ఆశ్రయపూర్వం ఏందో తెలుసుకోకపోతే నువ్వు ఎయిటీ పర్సెంట్ మోసపోయిన వాడివే అందుకని తెస రాష్ట్రపతికల్లో ఏం చెప్తుందంటే చివరిగా ఎండ్ టైం లాస్ట్ బూర తర్వాతనే మన ప్రభోస్తడు కానీ ప్రొఫెసీ బైబుల్ స్టడీస్ చాలా మంది ఏమంటారు మొదటి బూరకే మాయమైపోతుంది చర్చ అని చెప్తారు నేను అవి మీకు చెప్పాను అంత డీటెయిల్ గా నేను ఎప్పుడు పోలేదు ఎందుకంటే రాంగ్ టీచింగ్స్ గురించి అంతగా డిస్కస్ చేయడం కూడా వేస్టే మనం కానీ ఒకటి ఏంటంటే ఇట్లాంటి టీచింగ్ కూడా ఉంది ఇమ్మీడియట్లీ రాంగ్ అని చెప్పకండి ఎందుకంటే మనం మనసు పోగొట్టుకుంటాం అర్థం అవుతుందా స్ట్రైట్ అవే మొహం ఇది రాంగ్ నువ్వు ఇంతకాల నమ్ముకు రాంగ్ బ్రదర్ అంటే నీ దగ్గరికి రాడు అదొక అవకాశం ఏంటంటే మనం కూడా చాలా తెలివిగా ఉండాలి వివేకం కలగడం అంటే అదే కదా పాముల వల్లే వివేకులై ఉండడం అనేది కాబట్టి ఒకేసారి హర్ట్ చేస్తే ఇంకా వాడు రాడనట్టు కానీ కొన్నిసార్లు మన మన చేతిలో మనకు ఉండదు మనం ఆయన ఆత్మ ఆధీనంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు మనకు కంట్రోల్ ఉండదు అందుకే మనం కంట్రోల్లోకి రావాలా వాక్యం చెప్తప్పుడు హెచ్చరిస్తప్పుడు కింద కూర్చుండే వాళ్ళు ఏ రీతి ఉన్నారనేది కన్ఫ్యూజన్ అయిపోయి వెళ్ళిపోతారు ఎందుకంటే ప్రభు అన్నాడు ఎంతో మంది వాక్యం వింటారు అందరు నన్ను విడిచి వెళ్ళిపోయినారు మళ్ళీ మీరు నన్ను విడిచి వెళ్ళిపోతారా అని అంటే ఎంత మందికి కన్ఫ్యూజన్ అయింది ఆ రోజులని మన ప్రభు చెప్తున్న వాక్యం ఎవడు వినగలడు అందరూ ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయినారు ముఖ్యంగా ఆ యవనస్తుడు ధనికుడు నిత్య జీవం పొద్దుటగా నేను ఏం చేయాలంటే తర్వాత అన్ని చెప్తాడు నేను చిన్నప్పటి అన్ని చేస్తున్నా నువ్వు చెప్పినట్లు అంటాడు అయితే నీకు ఒకటే ఉంది ఏదైతే అంతా విడిచిపెట్టేసి నీ ఆస్తిని పేదలకి అమ్మేసి నన్ను వెంబడించి అన్నాడు వాడు వ్యసన పడుతూ ఆ దుఃఖ దుఃఖాక్రాంతుడై వాపసు వెళ్ళిపోయింది కాబట్టి క్రైస్తవ జీవితము ఆ రీతికి ఉంటది యుగ సమాప్తికి వచ్చేటప్పటికి అని మనం చెప్తే వాడు కష్టపడతాడు కాబట్టి అట్లా కఠినంగా చెప్పకుండా కొంచెం కేర్ఫుల్ గా అంటే ఎట్లా ముఖ కోసి మందు అనేది కాదు మన సేవ జీవితం ముఖ కోసి నీ మందు ఒకడు ఒప్పుకోడు కాబట్టి మనకి అవన్నీ సిమ్టమ్స్ చెప్పింది దేవుడు ఎట్లా మనం కేర్ఫుల్ గా వ్యాఖ్యలు చెప్పాలా ఒక రీతిగా వాళ్ళ హృదయాలు నొచ్చుకోవాలా వాళ్ళ హృదయాన్ని మండాలా అట్ ద సేమ్ టైం హర్ట్ కావద్దు హర్ట్ అయినట్టే వాడు రాడనట్లు కొన్నిసార్లు మనకు జరుగుతూ ఉంటుంది అక్కడ సేవ కానీ ఈ మూడు అంశాలు జరిగినాకనే ఆయన ఈ లోకంలోకి వస్తాడు ఈ ఆరవ బూర దానికి సంబంధించిందే ఆరవ బూర ఆయన రాకముందు ఎట్లా ఉంటది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది అది మనం పోయిన వారం కొన్ని డీటెయిల్ గా చూసినాం అధ్యాయంలో ఇవి ఏ రీతి కూడా అని అడిగి పదహారు వచనంలో మనం కొని చూసినాము గుర్రపు రౌతుల సైన్యముల లెక్క ఇరువది కోట్లు వారి లెక్క ఇంత అని నేను వింటిని మరియు నాకు కలిగిన దర్శనం ఇలాగూ చూచి ఇప్పుడు చూడండి ఆ గుర్రములను వాటి మీద కూర్చుండి ఉన్న వారికి కాబట్టి ఇది మనం బాగా అర్థం చేసుకున్న ఈ నలుగురు దూతలు నిజంగా దూతలా లేక గుర్రపు గుర్రాలా లేక గుర్రపు రౌతులా అది మనం చూసిన పెనవరం ఈ నలుగురు దూతలు పరలోకం నుంచి వచ్చిన దూతలు కాదు వాళ్ళు అంటే ఉపమాన రీతిగా ఒకప్పుడు పరలోకంలో ఉండే అంటే పై పరలోకం కాదు చాలా అట్లా చూస్తారు పరలోకం మీ మధ్యలోనే ఉంది కాబట్టి ఈ నలుగురు దూతలు ఒకప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నవారే అంటే మనతో పాటు సవాసం ఉన్నవారే కానీ వాళ్ళు బంధింపబడ్డారు దేంట్లో బంధింపబడ్డారు సైతాను బంధకాలలో వాళ్ళు ఉన్నారు లేక సైతాను సైతాను ప్రణాళికలో వాళ్ళు ఉన్నారు లేక సైతాను పనిలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారు యోహాన్ సువార్తలు తీసినట్లు మనుషులని చంపడము దేవుని సేవ అనుకుంటున్నారు దేవుని మనుషులకి విరోధంగా మనుషులని హింస పెట్టడము మనుషులని మరణానికి అప్పగించడము అది ఒక దేవుని సేవ అనుకుంటున్నారు వాళ్ళు అట్లా సమర్థించుకుంటున్నారు అనే విషయాన్ని మనం అక్కడ చూసినాం కాబట్టి వీళ్ళు దేవుని సేవకులే అనుకుంటున్నారు కానీ ఎరితిగా దేవునికి మహిమార్దంగా లేని వారు లాగా మనకు అందుకే వాళ్ళ గుణగణాలు డీటెయిల్డ్ గా మనము కొన్ని వారాల నుంచి ఇక్కడ చూస్తున్నాం ఈ రోజు మరికొన్ని గుణగణాలు వాళ్ళకి చూస్తాము దానికి ముందు పోయిన వారం ఏం చూసినాం అంటే ఈ మైమరువు ఈ గుర్రపు రౌతులు ఎట్లా ఉన్నారు చూడండి గుర్రపు రౌతులు ఏ రీతి ఉన్నారు మరియు నాకు కలిగిన దర్శనం అందు ఇలాగ చూచింది పదిహేడవ వచనం ఆ గుర్రములను గుర్రములకు రెండు విషయాలు అర్థం చేసుకోండి ఆ గుర్రములకు అంటే గుర్రాలకు కూడా మైమరువులు ఉన్నాయి ఈ విషయం బాగా అర్థం చేసుకోండి పోయినవరం మనకు అది రివీల్ కాలే మనం ముందుకు వెళ్ళిపోయినాం గుర్రాలకు కూడా మైమరువులు ఉన్నాయి అంటే గుర్రాలు దేనికి సంబంధించినవి తేళ్లకు సంబంధించినవి మనం చూసినాం ఆ ఐదవ బోర్ అంతా తేళ్లకు సంబంధించింది గుర్రాలకు కూడా మైమరువులు ఉన్నాయి అంటే ఆ గుర్రాలు కూడా మనుషులు ఉన్నారు వాటికి కూడా మైమరులు ఉన్నాయి గుర్రాలకు కూడా బ్రెస్ప్లేట్స్ ఉన్నాయి అని అర్థం అసలు గుర్రాలకి బ్రెస్ప్లేట్స్ పెడతారు ఎవరన్నా అట్లా గుర్తుపట్టాలా సూచన ఇది చిహ్నం కాబట్టి ఈ గుర్రాలు కూడా మనుషులే ఒక తెగకు చెందినవారే అని మనం అర్థం చేసుకోవాలా వాటికి కూడా మైమరువులు ఉన్నాయి అవి ఎటువంటి మైమరులు అనేది మనం మీరు చూస్తాం డీటెయిల్డ్ గా తర్వాత చూడండి ఆ గుర్రములకు వాటి మీద కూర్చుండి ఉన్న వారికిని అంటే ఇది ఇంకొక గుంపు గుర్రములకు వాటి మీద కూర్చున్న వారికిని నిప్పు వలె ఎరుపు వర్ణము నీల వర్ణము గంధకర్ణము వర్ణము వర్ణముల మైమరువులు ఉండెను నిప్పు ఎరుపు ఎరుపు వర్ణము నీలవర్ణము గంధక గల మైమరువులు వారిండెని అంటే తేళ్లకి కూడా అటువంటి మైమరువులే ఉన్నాయి దాని తర్వాత రౌతులకు కూడా హార్స్ కి కూడా అవే మైమరువులు ఉన్నాయి కాబట్టి ఈ మైమరువులు ఎట్లా ఉన్నాయి మైమరువులు అంటే ఛాతి భాగాన్ని కవర్ చేసుకుండే షీట్స్ అవి మెటల్ షీట్స్ ఉండొచ్చు అది కత్తులు కత్తులు గాని బాణలు గానీ వేస్తే ఈ ఈ ఛాతి భాగం యొక్క గుండెకి గానీ లంగ్స్ గానీ దెబ్బ తగలకుండా ప్రొటెక్ట్ చేసేది అది కాబట్టి ఆత్మీయ దృష్టిని మనం అర్థం చేసుకోవాలంటే నీ హృదయాన్ని కాపాడుకోవడం కొరకు మైమరువు నీకు అనుగ్రహించబడింది కాబట్టి బ్రెస్ ప్లేట్ ఆఫ్ రైచస్నెస్ అంతే అంతే కరెక్ట్ కోయినవరం చూసినాం మనం బ్రెస్ ప్లేట్ ఆఫ్ రైచస్నెస్ చూడండి ఒకసారి కోయినవరం చూసినాం వాక్యాలు ఇక్కడ వద్దా అంత డీటెయిల్ గా అయితే నిర్గమకాండము ఇరవై అధ్యాయము పదిహేను వచ్చంలో ఏం చూసినాం అంటే ఈ బ్రెస్ప్లేట్స్ యాజకునికి లేక ఈ మైమరువు యాజకునికి ఎందుకు అనుగరించబడింది ఈ మైమరువు దేనికి సంబంధించింది అనేది అక్కడ చూసినాం మోషే ఆ విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిండు విశదీకరించిండు దేనికి సంబంధించింది ఆ ఏపోదు పోదు ఏ ఒక రీతిగా ఒకటే ఏ కూడా భుజం మెడ మీద నుంచి భుజం వరకు దించబడు దించబడి ఉంటది కాబట్టి ఛాతి భాగాన్ని అది కవర్ చేస్తుంటది ఆ ఏ పోదు దేనికి చూడండి న్యాయ విధాన పథకం కదా దాని పేరు ఉంది అక్కడ తెలుగులో చిత్రకారుని పనిగా ఆ చిత్రకారుని పనిగా అంటే అది ఎంతో అలంకరించబడింది అట్రాక్టివ్ రంగుల రంగులు వర్ణాలతో కూడింది దాని మీద ఎన్నో రకరకాల బొమ్మలు వేయబడ్డాయి అది చిత్రకారుని పని ఆర్టిస్టిక్ అంటారు ఇంగ్లీష్ లో ఆర్టిస్టిక్ ఏపోదు ఏపోదు అంటారు లేక చూడు చదువు అది చిత్రకారుని పని వలే పనిగా న్యాయ విధాన పథకం అది అది పాయింట్ అది పోయిన వరకు కూడా మిస్ అయిపోయింది మనకి న్యాయ విధాన పథకం అక్కడికి జంప్ అయిపోయిన ముందుకి న్యాయ విధానాన్ని మనం ధ్యానించలేదు న్యాయ విధాన పథకం కాబట్టి న్యాయ విధాన పథకం అది ఏ పోదు దేనికి సంబంధించిందంటే న్యాయ విధాన పథకం యాజకుడు అనేవాడు న్యాయ విధానంగా ప్రవర్తించాలా న్యాయ విధానంగా జీవించాలా వాళ్ళలో అన్యాయం ఉండద్దు అది ఆపోజిట్ అర్థమవుతుందా యాచకుడు అనేవాడు న్యాయ విధాన పతకం ధరించుకొని జీవించాలా అంటే వాడి హృదయము ఎట్లా ఉండాలంట న్యాయ విధానాలతో ప్రొటెక్ట్ చేయబడాలా నువ్వు ప్రతిదీ న్యాయ విధానంగానే ప్రవర్తించాలా ఒక సైడ్ తీసుకొని ఇంకొకరిని ధృవీకరించొద్దు ఒక పక్షంగా మాట్లాడుతూ ఇంకొకరిని అవమానపరచద్దు లేక ఇంకో నిందలు మోయొద్దు అందుకే నేరాలు మోపద్దు నిందలు మోపద్దని ఉంది వాక్యం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా న్యాయ విధాన పథకాన్ని ధరించుకున్న వాళ్ళం సేవ జీవితంలో ఉన్న వాళ్ళం ఒకరు సైడ్ తీసుకోవద్దు వాడు నాకు సపోర్టు నా చర్చికి వాడు ఫండ్ ఇస్తుండ్రు కాబట్టి వాడు తప్పు చేసిన వాడు నేను ప్రొటెక్ట్ చేస్తాననేది అన్యాయం అర్థమవుతుందా ఈరోజు జరుగుతుంది నేను చెప్తున్నా ఒక ప్లేస్ కాదు ఒక చర్చికి సంబంధించింది కాదు మనం చెప్పేటది ఎప్పుడు కూడా ప్రపంచం అంతే ఎవడు ఎక్కువ ఫండ్ ఇస్తే ఎవడు ఎక్కువ డొనేషన్స్ ఇస్తే వాడి జీవన విధానాన్ని నువ్వు సమర్థించొద్దు తప్పు చేసినప్పుడు అంటే నువ్వు న్యాయ విధాన పథకాన్ని ధరించుకుని కూడా అన్యాయంగా జీవిస్తున్నావు అనేది కాబట్టి చూడండి ఉపవాన రీతిగా అది ధరించుకున్నంత మాత్రాన నువ్వు న్యాయంగా జీవిస్తున్నావా లేదు ఆ విషయం మనం బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ జడ్జ్ జడ్జ్మెంట్ ఇంగ్లీష్ లో న్యాయ విధాన పథకం అంటే బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ జడ్జ్మెంట్ బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ జడ్జిమెంట్ ని ధరించుకొని నువ్వు జడ్జిమెంట్ సరిగా ఇవ్వకపోతే నువ్వు న్యాయ విధానంగా పాటించకపోతే నువ్వు గుర్రపురవుతు అట్లా చెప్తే బాగుంటుందా నువ్వు ధీమాగా ఉన్నావు గుర్రాన్ని నడిపిస్తున్నావు వాళ్ళు గుర్రాలు నడిపిస్తు బ్రదర్ నాకు గుర్రం ఉంటేనే వస్తాం బ్రదర్ మీ దగ్గర కంటే ఎట్లుంటుంది గుర్రం పంపించు బ్రదర్ వెనకడికి కదా ఇప్పుడంటే నువ్వు వెహికల్ పంపించు బ్రదర్ కార్ పంపించి బ్రదర్ అని చెప్తావు కానీ ఆ రోజుల గుర్ర కారు లేవి లేవు రెండు మీది మీ ఊరికి రావాలంటే గుర్రం పంపించు అంటావు లేకుంటే ఎద్దుల బండి లేక ఇంకేమన్నా గాడిదనా గాడిద లేలే అంటే మొదటి దశాబ్దంలో గాడిదలు వాడి ట్రాన్స్పోర్ట్ కి గొప్ప వాళ్ళు గుర్రాలు ఉంటే పేదవాళ్ళు గాడిదల మీద బయటోళ్ళు అట్లా ట్రాన్స్పోర్టేషన్ ఆ రీతి ఉండేది ఆ రోజులలో కానీ ఈ రోజులలో మోటార్ వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్ గా దారి తీసింది కాబట్టి కొంచెం స్పీడ్గా ముందుకు వెళ్తాం అయితే ఈ ఈ గుర్రాలకున్న ఆ గుర్రాల మీద కూర్చున్న వాళ్ళు లేక గుర్రాలు కూడా ఉన్నాయి కాబట్టి గుర్రాలకు కూడా ఉన్నాయి మైమరువులు వాటి మీద కూర్చున్న వారి కూడా మైమరువులు ఉన్నాయి ఎట్లున్నాయి నిపువల్ల ఎరువు ఎరుపు వర్ణము నీల వర్ణము గంధక వర్ణము ఈ మైమరువులో రంగులు ఎట్లున్నాయంట చిత్రకారుని పని అని అందుకే చూసినాం ఇందాక చిత్రకారుని పని ఏంది దాని అంతా మంచి మంచి బొమ్మలు రంగులతో గీస్తున్నాడు చిత్రకారుడు వీటి ఏపోదుల మీద కూడా వీటి బ్రెస్ప్లేట్స్ మీద కూడా మైమరువుల మీద ఏమున్నాయి ఎరు అగ్ని నిప్పు వలే ఎరుపు నిప్పు ఎట్లుంటది ఎర్రదనము ఆరెంజ్ ఎల్లో రెడ్ మిక్స్చర్ ఉంటుంది అది అట్లనే చివరికి వస్తే కూడా అది బ్రిమ్స్టోన్ అంటే సల్ఫర్ అది గంధకం బ్రిమ్స్టోన్ అంటే గంధకం గంధక వర్ణం అంటే గంధకం కూడా పసుపు పచ్చగానే ఉంటది పసుపు లాగా ఉంటుంది అది కాబట్టి అవన్నీ విధానాలు ఎక్స్ప్లెయిన్ చేస్తుండ్రు అంటే ఒక దశలో అది నిప్పు నిప్పు అంటే తేలకు సంబంధించింది మీకు తెలుసు అది ఎర్ర ఎరుపు అన్నా తేలకు సంబంధించింది లేక ఏ సంబంధించింది నిప్పు ఎరుపు కలిసి ఉంది లేక పసుపు ఎరుపు కలిసి ఉంది చివరికి వచ్చేప్పటికీ అది పసుపే అవుతుందా చివరికి చివరికి అది పసుపే అంటే స్టార్టింగ్ లో రెండు గుంపుల్లాగా కనిపిస్తుంది ఎండ్కి ఒకటే గుంపులాగా ఉంటుంది అది అంటే ఈ గుంపులన్నీ కలిస్తే ఒకటే దానిలాగా కనిపిస్తా ఉంటాయి అన్న విషయాన్ని మనకు ప్రభు చూపిస్తున్నాడు కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వీటి మైమరువుల ఉండే ఈ మూడు రంగులు దేనికి సంబంధించినవి త్వరగా నేను వాటిని మీకు చూపించేసి కొంచెం ముందుకు వెళ్ళిపోతాను చూడండి మనం మటుకు మనకు ఈ దూతలకి తేడా ఏంటంటే నేను పరివారం మీకు చూపించిన మనం ధరించుకోవాల్సిన మైమరువులు ఏంది ఎఫ్ఎస్ రాష్ట్రపతి చూపించినాడు నీతి కవచము తర్వాత ప్రేమ విశ్వాసం మూడు కవచాలు ఇచ్చిండి మనకి నీతి అనే మైమరువుని మీరు ధరించుకోవాలా రెండవది ప్రేమ అనే మైమరువు ధరించుకోవాలా చివరిగా విశ్వాసం లేక ప్రేమ చివరి కరెక్ట్ ఫస్ట్ నీతి అనే మైమరువు ధరించుకోవాలా ఎప్పుడు నీ రక్షణ నువ్వు జాగ్రత్తగా అదే నీతి నీ స్వనీతిని ఆధారపడకుండా మనం ప్రభుకి సమర్పించుకుంటాం కాబట్టి ఆయన వాక్యమే నేను నీతి మంత్రులుగా తయారీస్తాయన మరణమే నేను నీతి మంత్రులుగా కాబట్టి నువ్వు నీతి అనే మైమరును ధరించుకోవడం రక్షణని జాగ్రత్తగా కాపాడుకో అది పోగొట్టుకుంటానంది దాన్ని కాపాడుకో పోగొట్టుకున్నాకేమైతుంది చెప్పండి ఉపమానాలు అందికే చూపించిన విధరాలు పోగొట్టుకుంది ఒకటే కాసు తర్వాత తప్పిపోయిన కుమారుడు పోయిండు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయి లోపాలున్న కొడుకు పోగొట్టుకున్నాడు ఇంకేం పోయినాయి చెప్పండి ఆ ఉపమానాలలో రకరకాలై మనం చూస్తాం కాని చివరికి కష్టపడి ఇల్లంతా ఊడ్చుకొని వాటిని తగ్గి దొరికించుకున్నారు తప్పిపోయిన కుమారుడు అంతా పోగొట్టుకుని కాబట్టి చివరికి అన్ని పొందుకుంటారు చింపిరి గుట్టాలతోని దెబ్బలు తిని గాయాలై రోగగ్రస్తులై చివరికి వస్తున్నారు ప్రభు క్షమిస్తున్నాడు అప్పుడు ఆయన సన్నిధి చేర్చుకుంటున్నాడు అంటే ఈ ఈ తప్పిపోయిన వాళ్ళందరూ చివరికి శ్రమలుగుండా పోయి మరణమై ఆయన సన్నిధికి వస్తారు అదే ప్రకణ చూసిన మనము వీళ్ళందరూ ఎవరు లెక్క మించిన వాళ్ళు రక్తంలో మహాశ్రమల నుండి వచ్చిన వాళ్ళు రక్తంలో అప్పుడు వసాలు ఉత్తుకున్న ఇవన్నీ మనకి ప్రభు చూపించిన చిహ్నాలు కబట్టి ఈ రంగులకు సంబంధించిన విషయాన్ని మనం చూడక ముందు ఏంటంటే నీ మైమరువులో కూడా మూడు ఉండాలా మొదటిది ఏంది రెండవది విశ్వాసం మూడవది ప్రేమ ఈ మూడు గుణగణాలు నీలో లేకపోతే నీకు ఆ మూడు గుణగణాలు వస్తాయి మూడు గుణగణాలు నిప్పువలే ఎరుపు ఎర్రదనం ఎర్రది ఇది ఎర్రది నాకు ఇది కావాలా ఎరుపు అంటే లోకాతీతమైంది ఆ శరీరమైంది మాంసం ఎర్రగుంటది కదా శరీరం అయింది అట్లనే తేళ్ళు ఎర్రగుంటాయి అవి అరుస్తే నిప్పు వల్ల మంట ఉంటాయి కాబట్టి అది తేళ్ల గుంపు సంబంధించింది లేకపోతే సర్పంలో గుంపు అది పసుపు వచ్చది పసుపుది చివరిది సంబంధించింది కాబట్టి లేక మధ్యలో ఉండేది ఏంది నీలవర్ణం ఈ నీలవర్ణానికి సంబంధించిన విషయాన్ని మరికొన్ని మనం ధ్యానిస్తాము సరే ప్రభు ఏ రోజు నడిపిస్తాడో మనం చూద్దాం ఈ రోజు మొదటిది నిప్పు ేమ్స్ట్రాంగ్ నంబర్స్ ఫార్టీ ఫోర్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఫోర్ ఫార్టీ సెవెన్ లో ఏముందంటే ఫయరీ లేక అగ్ని నాలుకలు అని కూడా అర్థం చేసుకోవాలా తర్వాత ఫ్లేమ్ అని కూడా ఉంది ఫయరీ ఫ్లేమ్ తర్వాత దాని రూట్ వర్డ్ ఫార్టీ ఫోర్ ఫార్టీ అందులో ఏముందంటే లైట్నింగ్ అని కాబట్టి లైట్నింగ్ అంటే మీకు తెలుసు ఉరుములు మన వర్షక వర్షం పడక ముందు ఉరుములు వస్తాయి కదా మెరుపు ఆ మెరుపు పడితే ఏమైతే తెలుసు మీకు ఎవరికన్నా కొన్ని థౌజండ్స్ ఆఫ్ వల్డ్స్ ఉంటది అండ్ కరెంట్ దాని ముందు నేను చెట్లు పెద్ద చెట్లే క్రాక్ సగా చీలిపోతాయి ఎండిపోతాయి మొత్తం మాడిపోతాయి అంత పవర్ఫుల్ దాన్ని ఎవరు క్యాప్చర్ చేయడు దాంట్లో కొన్ని థౌజండ్స్ ఆఫ్ వ్యాట్స్ వర్ల్డ్స్ పవర్ ఉంటుంది అది దాన్ని చా గతంలో నాకు తెలుసు ఎక్కడ నేను ఫిజిక్స్ లో ఎక్కడ చదివిన చాలా కాలం కిందట చాలా సమస్యలు క్రితం ఎవరో సైంటిస్ట్ దాన్ని క్యాప్చర్ చేయడానికి సమ్ ఎక్విప్మెంట్ పెట్టినట ఓపెన్ గ్రౌండ్స్ లా దాన్ని క్యాప్చర్ చేసేటప్పటికి వాళ్ళందరినీ కాల్చేసిందట అది పోయిన నేను న్యూస్ పేపర్లో తగినాను మెదక్లో మోటార్ సైకిల్ నడిపించుకుంటా హెల్మెట్ పెట్టుకొని ఆ ఫైర్ అది ఉరుమొచ్చి మెరుపు వచ్చి మీద పడితే బాడీ మొత్తం కాలిందట గాని బతికిపోయిండు ఎందుకు బ్రతికిపోయింది హెల్మెట్ కాపాడింది ఆత్మీయ దృష్ట్యా కూడా చేసుకోండి హెల్మెట్ ఏం కాపాడుతుంది నీ మనసు కాపాడుతుంది నీకు దేవుడు ఆలోచించిండు నాకు నైన్టీ లో ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది చనిపోయేవాడిని కానీ దేవుడు బ్రతికించి అపోలో హాస్పిటల్ లో పనిచేసినాను ఆ రోజు నేను అది అపోలో హాస్పిటల్ ఇట్లా గుట్ట మీద ఇట్లా పెద్ద కొండ మీద కట్టిండ్రు ఆ హాస్పిటల్ ఆ హాస్పిటల్ నుంచి కిందికి దిగి రావాలా హాస్పిటల్ నుంచి ఇట్లా కిందికి దిగి సిటీకి పోవాలా అయితే రోడ్ నెంబర్ టూ వల్ నేను ఒక రోజు వస్తున్నాను ఆఫీస్ నుంచి మధ్యాహ్నం పూట ఎంటీ రోడ్స్ కాబట్టి మంచి స్పీడ్ ఉన్నా మోటార్ బైక్ అప్పుడు నాయన కవర్స్ బజాజ్ వన్ ఫిఫ్టీ ఉండే దాని పేరు అవండి మీద మంచి స్పీడ్ వస్తున్నాను నా వెనకాల బ్యాగ్ ఉంది అందులో అన్ని ఆఫీస్ ఫైల్స్ ఉన్నాయి నేను యూనివర్సిటీకి వెళ్లాల అయితే ఆ మధ్యాహ్నం టైంలో ఒక ఇంట్లో నుంచి పెద్ద డాగ్ ఎస్కేప్ అయి వచ్చింది దాన్ని చైన్స్ పెట్టి కదా ఆ చైన్ తెచ్చుకుందో మళ్ళీ విడిచిపెట్టినరో ఎట్లా వచ్చేసింది అది దానికి ఎట్లా పో అది ఎక్కడ పోలో అది అర్థం కాదు పిచ్చి పిచ్చిగా పరిగెత్తింది అది అమాంతంగా టైర్ కిందికి వచ్చేసింది అంత పెద్ద డాగ్ మీద ఎట్లా పోతుంది టైర్ స్కిడ్ అయిపోయింది స్కిడ్ అయిపోతే అంతే గాలిలోకి వెళ్ళిపోయినా నేను గాలికి లేచిపోయి సోమార్ సాల్టింగ్ రోడ్ మీద దొర్లుకుంటా పోయినాను కాలర్ బోన్స్ హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయింది మోకాళ్ళన్ని అరిగిపోయి అంత స్కిన్ పోయి అంత ఎముకలు బయటికి కనిపిస్తున్నాయి చాలా భయంకరంగా ఉండే పరిస్థితి సిక్స్ మంత్స్ సఫర్ అయినా దాని నుంచి ఆ రోజు హెల్మెట్ లేకపోయింటే ఖచ్చితంగా చనిపోయేవాడు అందుకే నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వితౌట్ హెల్మెట్ నడిపిస్తే నడిపించాను వెహికల్ ఎందుకంటే ఆ రోజు ఇచ్చిండు బ్రెయిన్ తలంపు నీకు హెల్మెట్ లేకపోతే నేను కాపాడాలని నేను కాబట్టి ఆత్మీయ దృశ్యం అర్థం చేసుకోండి ఎటువంటి హెల్మెట్ నీకు అవసరం చెప్పండి ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రికలు ఉంది కదా రక్షణ అనే స్థిర నీకు రక్షణ అనే శిరస్నానం లేకపోతే ఆయన నిన్ను రక్షించడు ఫిజికల్ లేయర్ లో మనం చూస్తున్నాం స్పిరిచువల్ లేయర్ లో కూడా చూస్తున్నాం వాక్యం రెండు విధాలుగా రెండు రెండు అంచెల ఫిజికల్ లేయర్ లో చూపిస్తుంది సత్యాన్ని ఆత్మీయ కూడా మనం చూపిస్తుంది కాబట్టి మనం రెండు మనం జాగ్రత్తగా పరిశీలించాలా పాత నిబంధన కాలం అంతా ఫిజికల్ లేయర్ లో నడుస్తూ ఉండే నిబంధన కాలము రెండు లేయర్స్ నడుస్తుంది ఈ విషయం జాగ్రత్త కృత నిబంధన కాలము రెండు లేయర్స్ నడుస్తూ ఉంటది స్పిరిచువల్ గా నడుస్తూ ఉంటది స్పిరిచువల్ నుంచి మళ్ళీ ఫిజికల్ ఎందుకంటే ఉదాహరణకి ఈ గుంపుల మనం చూసినాం హార్సెస్ అనేది స్పిరిచువల్ లేయర్ కానీ ఫిజికల్ లేయర్ లో హార్సెస్ అంటే ఒక గుంపు అది ఒక మనుషుల గుంపు రౌతులు ఫిజికల్ లేయర్ లో హార్స్ మెన్ స్పిరిచువల్ లేయర్ లో అది ఒక గుంపు అట్లనే ప్రతి ఫిజికల్ లేరు స్పిరిచువల్ లేయర్స్ ఇదే సీక్రెట్ ప్రభు నాకు చూపించింది అది నేను ఓపెన్ గా షేర్ చేస్తున్నాది నో మోర్ సీక్రెట్ అది నాకు ఏమేమి అర్థమైనయో అవన్నీ నేను షేర్ చేస్తున్నాను అందులో ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే క్లారిఫై చేసుకుంటున్నాను ఇవి మీతోనే కాదు నేను ఇంకా రకరకాల మనుషులతో క్లారిఫై చేసుకుంటా ఉంటాను ఇది కేవలం నేను చెప్పినట్లు మీరు స్వీకరించొద్దు మీరు కూడా క్లారిఫై చేసుకోవాలా వాటిని అర్థమవుతుంది అని చెప్పేది మీరు క్లారిఫై చేసుకుని నాకు వచ్చి చెప్పాలా బ్రదర్ మీరు చూస్తుంది బహుశా ఇది రాంగ్ ఏమో అని చెప్తే నేనేమి అహంగా ఫీల్ గాను నేను ఎట్ల అహంగా ఫీల్ గాను నాకు బయలుపరచ అంటే ఒకవేళ ఇది నాకు బయలుపరచకపోతే నీకు కూడా బయలుపరచరు ఎందుకంటే నాలో ఉన్న ఆత్మ నీలో ఉన్న ఆత్మ ఒకటి కాదా ఐక్యత అంటే అదే కదా నీలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ వేరే అయితే ఈ మీనింగ్ డిఫరెంట్ ఉండిపోతుంది నాకు అర్థమైనట్లు మీకు అర్థం కాదు మీకు అర్థమైనట్లు నాకు అర్థం కాదు మనకందరికి ఒకటే రీతిగా అర్థమవుతుందంటే ఇందులో హార్మోని ఉందంటూ ఈ ఈ వాక్యంలో అది కేవలం ప్రభులనే కలిగిందని మనం విశ్వసించాలా కాబట్టి ఆరవ బూర దేనికి సంబంధించింది చివరి బూరకు సంబంధించింది దాని తర్వాత ఎండ్ ఈ యుగ సమాప్తి ఆ ఒక గంట గురించి మనం ధ్యానిస్తున్నాం కొన్ని వారాల నుంచి కాబట్టి మొదటిదిగా అగ్ని నిప్పు ఎరుపు నిప్పు అంటే ఎరుపు కదా అటువంటి మైమరువు ధరించుకున్నారు వీళ్ళు గురపు రావుతులు ఇది దేనికి సంబంధించింది అంటే ఫైర్ కి దాని తర్వాత లైట్నింగ్ లేక ఉరుముకి సంబంధించింది అంటే మీరు ఇందాక చూసినారు ఆర్బాటం అన్నాం కదా తెసలు రాష్ట్ర మొదటి పత్రికలో నాలుగో అధ్యయంలో ఆర్బాటంతో ప్రధాన దూత శబ్దంతో దేవుని బురత్తో ప్రభు దిగి వస్తాడు మీరు ఇది చాలా జాగ్రత్తగా పరిశీలించాలి ఎప్పుడన్నా కానీ ఎందుకంటే కొన్నిసార్లు నేను వాక్యం చెప్తుంటే అక్కడ నుంచి స్కిప్ కావడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇంకా శరీరం బలినతలు ఉన్నాయి మనకి కానీ ప్రభు తిరిగి వాపస్ తీసుకెళ్తా ఉంటాడు ఎందుకు దిగి వస్తాడు దిగి రావడం అంటే భూమి మీద అడుగు పెడతాడు ఆ విషయం మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించాల జేమ్స్ నంబర్స్ చెక్ చేయండి దిగి రావడం అనే దాన్ని ఆ పదం మీరు చెక్ చేసుకోండి ఇంటి వెళ్ళాక ఆయన దిగిరి రావడం అంటే ఖచ్చితంగా భూమి అడుగు పెట్టాలా దానికి సూచన ఏంటి అపోస్త కార్యం మొదటి అధ్యాయంలో దూత మాట్లాడుతున్నాడు నూట మందితోని ఓ గలీరు ఎందుకు పైకి తేరు చూస్తున్నారు ఈ యేసు ఏ రీతిగా పైకి కొనిపోబడినో అదే రీతిగా కిందికి దిగవచ్చునన్నాడు కాబట్టి దూత అబద్ధం చెప్పడానికి వీల్లేదు కాబట్టి సంఘదూతలు మీరంతా మీరు కూడా అబద్ధం చెప్పడానికి వీల్లేదు నేను కూడా అబద్ధం చెప్పడానికి వీల్లేదు అందుకే నేను మీకు చెప్పక ఎన్ని డాక్యుమెంట్స్ పరిశీలిస్తాను తెలుసా ఆ రీతిగా నాకు కొన్ని రాంగ్ డాక్యుమెంట్స్ కూడా దొరుకుతా ఉంటాయి అర్థమవుతుందా అంటే ఇది కరెక్టా రైటా అని ఎట్లా జడ్జిమెంట్ చేయాలి మనం లేదు బ్రదర్ నీకు విమేచనవరం లేదా అని కొట్టివ్వడానికి వీల్లేదు నాకు విమేచనవరం ఉందో లేదో ప్రభుకు తెలుసు ఆయన కదా ఇవ్వాల్సింది వరం నా ఇష్టం కాదు ఆయన ప్రతి ఒక్కరికి పంచి పెడతాడు నీ కోరిక చొప్పున కాదు కొంతమంది బ్రదర్ నాకు భాష వరం కావాలి బ్రదర్ అంటే అంతకంటే మంచి వరం వద్దా అని నేను భాషల అర్థం చెప్పే వరం వద్దా కొంతమంది నాకు దయ్యములు వెలుగొట్టే వరం కావాలి బ్రదర్ అది స్వస్థపరిచే వరం వద్దా బుద్ధి వాక్యం చెప్పే వరం వద్ద అన్నిటికంటే చాలా మంచిగా ఉంటుంది కదా కానీ పౌలు చెప్పిండు అన్నిటికంటే ఉత్తమమైనది ప్రవచన వరం మరి విశేషంగా ప్రవచన వరాన్ని ఆపేక్షించుడి అన్నాడు అది అన్నిటికంటే స్పెషల్ వరం కదా ఆ స్పెషల్ వరాన్ని పాకకు పెట్టేసి అన్ని వరాల కొరకు ప్రయాస పడుతుంది ఈ రోజు మతం మతపరమైన జీవితం ఏది నీ హృదయమో దేని మీద ఉంటే అది పొందుకుంటావు అని చూసిన వాక్యం నువ్వు ఏది కోరుకుంటావో అదే పొందుకుంటావు ని అందుకే నేనేం కోరుకుంటలేను ఎందుకో తెలుసా మనం చూసినాం కొనంద రాష్ట్రపతి గల దేవుడు పరుశురాత్మ కృపార అనుగ్రహించినప్పుడు ప్రతి వానికి తన ఇష్టం చొప్పున పంచిపెట్టును ప్రతి వానికి తన ఇష్టం చొప్పున పంచిపెట్టును నీకు ఏమవసరమో నీకు తెలియదు అందుకే ఆయనకు తెలుసు అందుకే ఆయన చెప్తున్నా ప్రవ్వా నాకు ఏమవసరమో నాకు తెలియదు అయినా నాకు అవసరం ఉందంటే నేను శరీరంగా ఆలోచిస్తున్నా నాకేమవసరమో నాకు తెలియదు కాబట్టి మీ చిత్తం ప్రకారంగా నాకు అనుగ్రహించే ఆయన స్పెషల్ ఇస్తండి నేను అది నమ్ముతున్నాను ఎందుకంటే ఆయన ఏదైనా వీడు శారీరకమైన కోరుతున్నాడు వీడు ఉత్తమమైన కోరుతున్నాడు కాబట్టి స్పెషల్ వరాలు మనకిస్తాడు మనం అన్ని చూసినాం ఆల్ టైప్స్ ఆఫ్ గిఫ్ట్స్ చూసినాం మన మినిస్ట్రీలో హీలింగ్స్ చూసినాము దయ్యాలు పడిపోవడం అద్భుతాలు చూసినాం మిరాకల్స్ చూసినాం అన్ని చూసినాం కానీ విరవీగం ప్రాధాన్యత అసలు ఎందుకంటే ఉత్తమమైన ముఖ్యమైన వరము ఏందంటే ప్రవచన వరం అందుకు వరకు మనకి ఇవి అర్థమవుతున్నాయి లేకుంటే ఎప్పటికీ అర్థం కావు ఈ వరాలు ఈ ఈ వాక్యాలు ఎన్ని కామెంట్రీస్ చూడు ఇవి అర్థం కావు ఎందుకంటే అవన్నీ ఒక డైరెక్షన్ ఫిజికల్ డైరెక్షన్ లో తీసుకపోతుంటాయి కానీ పాతవి గతించిన ఇదిగో సమస్తం కృతమైన ఆ అదొక్కటే మన బైబుల్ స్టడీని నడిపిస్తా ఉంది ఇంతకాలం ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అయిపోతుంది పాతవి గతించిన ఇదిగో సమస్తం కృతమైన కాబట్టి ఏంది ఆ కృతదనం అనేది చూసుకోవడానికి ప్రయాసపడుతున్నాము ప్రభు ఆ విషయాన్ని మనకు చూపిస్తా ఉన్నాడు కాబట్టి మొదటిదిగా జేమ్స్టాంగ్ నంబర్స్ ప్రకారం మనం చూసినాం ఫైర్ అంటే ఇది ఉరుముకి సంబంధించింది అంటే యుద్ధానికి ముందు అలజడి ఆర్బాటం గందరగోళం శబ్దాలు కాబట్టి ఈ గుర్రాలు పరిగెత్తుతా గుర్రపు రౌతులు వాటి మీద కూర్చొని పరిగెత్తుతూ ఆర్బాటానికి సంబంధించింది కాబట్టి మనుషులు దాని కింద అయ్యో అయ్యో అని అరసుకుంటూ పరిగెత్తుతూ ఉంటారు అది ఆర్బాటం కాబట్టి రెండవది జేమ్స్ ట్రాన్ నంబర్స్ చూస్తున్నాము రెండవది ఏంటి నీల వర్ణం కదా ఇంగ్లీష్ లో ఏముందంటే జాసింత్ అని ఉంది అంటే నీలవర్ణం అంటే బ్లూ కలర్ ఆ బ్లూలో కూడా రకరకాల కలర్స్ ఉంటాయి ఈరోజు బ్లూ లో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ షేడ్స్ ఉంటాయి ఆ పెయింట్ షాప్ కి పోతే వాడు షేడ్స్ ఇస్తాడు కదా అందులో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ నంబర్స్ ఉంటాయి థౌజండ్స్ ఆఫ్ నంబర్స్ కూడా ఉండొచ్చు ఎందుకంటే కలర్స్ మీద చాలా రీసెర్చ్ చేస్తున్నారు ప్రపంచం ముఖ్యంగా బిజినెస్ లో పెయింట్ షాప్ పెయింట్ కంపెనీస్ ఓ ఇరవై నాలుగు గంటలు దాని మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారు ఎవడన్నా కొత్త రకమైన కలర్ కనుకున్నాడనుకో ఆ కలర్ కార్ చి కార్ సేల్స్ ఎక్కువైపోతాయి కాబట్టి ఆ కలర్స్ ని ఇన్వెంట్ చేయడానికి వరకు ఎంతగానో రీసెర్చ్ జరుగుతా ఉంది గంటలు కలర్స్ మీదనే కేవలం వాడి లైఫ్ అంతా సైంటిస్ట్ ఆ కలర్ కనుక్కోవడం అనేది ప్రయాస పడతా ఉన్నాడు యూనిట్ కలర్ ఇది ఇంకొక యూనిట్ కలర్ అది కలిపితే ఇంకొక కలర్ వస్తుంది అదే మనం చూసిన పెనవారం కూడా మొదటిది ముఖ్యంగా బ్లూ ఎల్లో కలిపితే గ్రీన్ వస్తుంది బ్లూ బ్లాక్ కలిపి సారీ బ్లూ రెడ్ కలిపితే బ్లాక్ వస్తుంది అందుకే నేను మీకు చెప్పిన పోయి మీరు ప్రాక్టీస్ చేసాడో లేదా స్కెచ్ పెన్లు దొరుకుతాయి టెన్ రూపీస్ కో ఫిఫ్టీన్ రూపీస్ కో దొరుకుతాయి స్కెచ్ పెన్లు ఓ వైట్ పేపర్ తీసుకొని రెండు రెండు కలర్స్ కలిపి చూడండి ఆ రెండు కలర్స్ కలిపినప్పుడు ఇంకొక కొత్త కలర్ వస్తుంది అప్పుడు తెలుస్తుంది ఈ సృష్టిలో ఎన్ని కలర్స్ దేవుడు దాచిపెట్టి సరే దాచిపెట్టింది కరెక్టే కానీ వాటి ఆత్మీయాల చిహ్నాలు ఏంటి ఆత్మీయ సూచనలు ఏంది అవి నువ్వు అర్థం చేసుకోవడం కొరకు ఇక్కడ కలర్స్ చూపిస్తున్నాడు ఈ గుర్రాలు ఈ గుర్రపురావుతులు రెండు గుర్రాలు గుర్రపురావుతులకు ఇచ్చిన మైమరువులు వాటికి మూడు కలర్స్ ఉన్నాయి ఆ కలర్స్ ఏందో నువ్వు అర్థం చేసుకుంటే నేను గుర్రమా గుర్రపు రావుతునా నాకు తెలిసిపోతుంది రోజు నాకు ఆ కలర్స్ వద్దు అని తీర్మానించుకుంటా నేను కాబట్టి జాసిం లేక నీ నీలి వర్ణం 5191, వన్ నైన్టీ వన్ నంబర్స్ లో జాసింత్ అంటే నీలవర్ణం అంటే ఇంగ్లీష్ లో ఏముందంటే డీప్ బ్లూ డీప్ బ్లూ అంటే డార్క్ బ్లూ థిక్ బ్లూ అని అర్థం కాబట్టి థిక్ బ్లూ అంటే ఎట్లుంటది చెప్పండి థిక్ బ్లూ అది నాకు బ్లాక్ లాగ్ కనిపిస్తుంది డార్క్ బ్లూ అది ఓ రే కొంచెం డార్క్ బ్లూ లాగ్ కనిపిస్తుంది కొత్త కానీ ఇది కూడా కాదు ఆ బ్రదర్ చూడు ఆ కలర్ అది ఒక రకమైన కరెక్ట్ బ్లూ దాంట్లో ఇంకా డార్క్ చేస్తే చూడండి నేను మీకు అది ఏషియన్ పెయింట్స్ షేడ్స్ తీసుకొస్తే బాగుండే రెండు మూడు షీట్లు పెట్టాలా అతక పెడితే షీట్స్ అర్థం అవుతాం కలర్స్ పర్లేదు అంటే ఎందుకు నేను ఎంఫోసైజ్ చేస్తున్నా అంతగా ఆ కరెక్ట్ కలర్ మీరు చూడగలిగితే అందులోని ఆత్మీయ సత్యం మీరు చూడగలరు अभी नाइंट सर चूपे ना एट ड ब्लू बॉर्डरी अंत ब्ला कल कलर डी ब्लू अटेम स्ट्रांग नंबर अंक जेम स्ट्रांग नंबर चावते मोसपोत నువ్వు అనొచ్చు హౌష్యూర్ ఆర్ యూ జేమ్స్ట్రాంగ్ నెంబర్స్ కరెక్ట్ చేసిన ఆయన జీవితం అంతా త్యాగం చేసి హండ్రెడ్ ఇయర్స్ క్రితం రాసింది బుక్ జీవితం ఆయన లైఫ్ లాంగ్ డెడికేట్ చేసుకుని ప్రతి పదం బైబుల్లో రాయబడ్డ ప్రతి పదం హెబ్రీ భాషలో మరియు గ్రీక్ భాషలో రాయబడ్డ ప్రతి పదానికి రూట్ వర్డ్స్ కనుకొని ఆ రూట్ వర్డ్ లో ఏముంది మీనింగ్ ఆ మీనింగ్స్ అన్ని రాసింది ఆయన లైఫ్ లాంగ్ డెడికేట్ చేసుకుని దానికి అందుకే సేవకులు ఎర్లీ సేవకులు చాలా డెడికేటెడ్ సేవకులు జేమ్స్ స్ట్రాంగ్ మెథరిస్ట్ చర్చ్ అమెరికన్ మెథరిస్ట్ చర్చ్ నుంచి వచ్చిన లైఫ్ లాంగ్ తర్వాత కేథరిన్ కుల్మన్ గురించి మనం ఒకరోజు మాట్లాడినా ఆమె కూడా మెథరిస్ చర్చ్ నుంచి బయటకు వచ్చిన ఆమె అంటే మెథరిస్ చర్చ్ లో ఉన్నంత మాత్రం లేక బయటకొచ్చినంత మాత్రం జరుగుతుందా అది కాదు విధానం ఇది నీ హృదయానికి సంబంధించింది నువ్వు తీర్మనించుకోలేవు ప్రభు కొరకు అందుకే విలియం బూత్ ఆయన శాల్వేషన్ ఆర్మీ ఫౌండర్ ఆయన ఏమన్నాడు ఒక రోజు అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అన్నాడు దేవుని కొరకు ఉన్నతమైన కార్యములను చేయడానికి పూనుకొనుడి అతనుంచి ఉన్నతమైన కార్యములను ఆశించుడి అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్మ్ గాడ్ అవి శరీరమైనయా ఆత్మీయమైనయా చెప్పండి మీరే మనకి ఒకవేళ మనమే దాన్ని వాడుకుంటే దేవుడి ఉన్నతమైన వాటిని మనం ఆశించాలంటే అవి శరీరమైనయా ఆత్మీయమైనయా దేవుడి నుంచి మనకి ఆత్మీయమైనయా దేవునికి చేయాల్సినవి నువ్వు శరీరమైనయా ఆత్మీయమైనయా మనం కూడా అదే కదా ఆ క్రీస్తు మనసు ధరించుకోవడం అంటే అర్థం అదే ఉన్నతమైన భావములు కలిగి ఉన్నతమైన కార్యములను ఆయన కొరకు మనం చెయ్యాలా అది బిల్డింగ్స్ కట్టేటిది కాదు పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేసేది కాదు స్టేజెస్ మీద పర్ఫార్మెన్స్ కాదు ఉన్నతమైనది ఏది మనం చూస్తాం ఆయనకు ప్రీతికరమైన సేవ అంటే చాలా ఇష్టం కదా పౌలు అంటాడు ప్రీతికరమైన సేవ చేయాలి మనం వినయంతోను భయభక్తులతో ప్రీతికరమైన సేవ చేయాలి అది ఉన్నతమైంది సేవ ఏదో లిప్ సర్వీస్ సేవ కాదు చాలా మంది లిప్ సర్వీస్ సేవ చేస్తారు మన క్లాస్మేట్ ఒక అతను ఉంటాడు సంపత్ మేమంతా ఒకటే క్లాస్ మేట్స్ బైబుల్ కాలేజ్ లో యాంటీక్ ఇంటర్నేషనల్స్ అదేనా యాంటియోక్ బైబుల్ యాంటియోక్ యాంటీయోక్ ఇంటర్నేషనల్ సెమైనయా ఏమంటుంది యాంటీక్ సెమైనరీ ఇంటర్నేషనల్ యుఎస్ అది అయితే మాతో పాటు ఒక హండ్రెడ్ పాస్టర్స్ ఉండే ఫుల్ టైం పాస్టర్స్ ఆల్ టైమ్ పాస్టర్స్ పార్ట్ టైమ్ అనుకో మీరేమని అయితే నా పక్కన ఒక పాస్టర్ ఎప్పుడు నాతో పాటు ఎప్పుడు కూర్చుంటాడు చెన్నై ఎస్సీఎస్ఐ పాస్తారు అయినా నా పక్కనే కూర్చుంటాడు ఎప్పుడు ఆయన నేను ఎప్పుడు ఫ్రంట్ లోనే కూర్చుంటా కాలేజ్ డేస్ లో స్కూల్ డేస్ లో ఇప్పుడు కూడా ఆ ఏ ఫంక్షన్ అయినా ఏ మీటింగ్ అయినా ఫస్ట్ రోలో పోయి కూర్చుంటా గొప్ప గొప్పలు ఫస్ట్ రోర్చుంటారు వాళ్ళు అందుకని ఏం చేస్తా గొప్ప ఎంత మంది వస్తారో ఊహిస్తా ఒక పది మంది పద పదకొండు పది పన్నెండు పదహారు పదమూడు ఆ చీరలో కూర్చుంటా వాళ్ళు కూర్చుంటారు పది మంది ఎట్లనే నేను కూర్చుంటా తర్వాత పైన స్పీకర్స్ ఉంటాయి స్పీకర్ దగ్గర కూర్చుంటా అంటే నేను ఎందుకు చెప్తున్నా నీ గురించి నేను అయితే స్పెషల్ అని కాదు కొన్ని కారణాలు ఉంటాయి స్పీకర్ దగ్గరకు వచ్చుంటే నేను మంచి రికార్డ్ చేయచ్చు సౌండ్ కాబట్టి కంపల్సరీ ప్రతిదీ రికార్డ్ చేసుకుంటాను నా స్పీచ్లే కాదు వేరే వాళ్ళ స్పీచ్లు రికార్డ్ చేస్తాను నేను చేసి వింటా ఒకవేళ నేను పాయింట్స్ మర్చిపోయిన నేను మనిషి ఎందుకంటే ఇవి రేర్ ఆపర్చునిటీస్ మన లైఫ్ లో మళ్ళా తర్వాత రేపు ఎందుకంటే ఈ వాక్యం మన ప్రభుత్వ చెప్తాడు ఈ రాజ్య సువార్త సకల జనకు ప్రకటించబడినాకనే అంతం అంటే ఈ వాక్యము నీ దగ్గరకు ఈ రోజు ఇక్కడ నుంచి ఇంకెక్కడెక్కడెక్కడ వెళ్ళిపోతా ఉంటుంది ప్రపంచమనేది ఇదే వాక్యం నేను చెప్తున్నా మనం ఎట్లయితే ధ్యానిస్తున్నామో ఇదే వాక్యాన్ని ధ్యానించే బిడ్డలు ప్రపంచం అంతటా స్కాటర్డ్ ఉన్నారు ఒక చిన్న గుంపు వాళ్ళు ఎక్కడ మనకు తెలియదు వాళ్ళు ఎవరు కూడా మనకు తెలియదు ఒకవేళ ఆత్మలో లేక కలలో దర్శనంలో నువ్వు అక్కడెక్కడైనా సేవ చేసినమో నాకు తెలియదు అట్లాంటి అనుభవాలు మనలో జరుగుతుంటాయి కొంతమందికి నువ్వు కళలో ఎక్కడ పోయి సేవ చేసినట్లు నువ్వు స్పీచ్లు ఇస్తున్నట్టు దయ్యాలు వెలగొడుతున్నట్లు అనేక మంది స్వస్థపరచబడినట్టు నీ కళలో చిండొచ్చు నాకు కూడా వస్తూ ఉంటాయి అంటే ఆత్మలో మనం ఎక్కడో కొనిపోబడుతున్నాము ఎక్కడో సేవ చేసి మళ్ళా వాపసు వస్తున్నాం నేల్ మేలుకుంటారే కళలో నేను ఎక్కడో సేవ చేసినట్లే సేవ చేసినట్లు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మన ఆత్మ కూడా ఆ రీతిగా పనిచేస్తున్నారు ఎందుకంటే దానికి ఉండదు కదా మన శరీరానికి నిద్ర బలైనత కాబట్టి ఫిలుపు ఆత్మ ఎట్లా కొనిపోబడింది నీకు తెలుసు నాకు కుంసకుని వాక్యం చెప్పింది దాని తర్వాత ఫిలుపు కనిపించిండా కనిపించలే ఏలియా ఆత్మ కూడా అంతే కదా దాని తర్వాత ఏలియా కనిపించిండా కనిపించలే అంటే ఫిలిపు ఆత్మలో కొనిపోబడిందా శరీరలో కొనిపోబడిందా ఫిలిపుకు తెలియదు అట్లనే పౌలు కూడా అంటాడు నాకు ఒక వ్యక్తి గురించి తెలుసు అతను మూడవ ఆకాశంలో కొనిపోబడను అక్కడ అనేకమైన విషలు ఉచ్చరింప శక్యము కాని విషలని అక్కడ అతను గ్రహించగలిగాను చూడగలిగి అంటే పౌలు రకరకాల విషయాలు చెప్పిన విషయం అనే ఇండైరెక్ట్ గా నాకు ఒక వ్యక్తి తెలుసు అంటాడు ఆ వ్యక్తి ఎవరు కానీ ఆయన నేను చెప్పుకోవాలి కదా మనం చెప్పుకుంటాం అదే నా బ్రదర్ నాకు ఇట్లా కలుచిన బ్రదర్ అని చెప్పుకుంటాం సేవకులు కానీ ఆయన ఎంత తగ్గింపు గలవాడు ఆయన గొప్పతనం చూపించుకోలేదు ఎక్కడ కానీ ఆయనకి ఎన్నో విషయాలు బయలుపరచండు దేవుడు ఎన్నో మర్మాలు బయలుపరచండు ఎందుకు బయలుపరచండు చెప్పండి ఆయన తీర్మానించుకున్నాడు డెడికేట్ చేసుకున్నాడు ఆ రీతిగా ఉద్యోగం చేసుకున్నాడు బిజినెస్ చేసుకున్నాడు డేరాలు కొట్టుకున్నాడు డేరాలు అమ్ముకున్నాడు వచ్చిన పైసలతో సేవ చేసుకున్నాడు కాబట్టి జాసింత్ ఫైవ్ లో దాని అర్థం ఏంటంటే డీప్ బ్లూ అని అర్థం డార్క్ బ్లూ అని కూడా అర్థం తర్వాత బ్రిమ్ ఇవన్నీ మళ్ళీ నేను తిరిగి చూపిస్తాను మీకు కొన్ని పదాలు ముందు బేసిక్ మీనింగ్ అయిపోయినాక కొంచెం ముందుకు వెళ్లిపోతాం బ్రిమ్ లేక అగ్ని గంధకం చాలా ఆసరకరమైన మీనింగ్స్ ఉన్నాయి ట్వంటీ త్రీ జీరో సిక్స్ లో ఏముందంటే బ్రిమ్స్టోన్ అంటే సల్ఫర్ లైక్ సల్ఫర్ అంటే గంధకం నేను పోయినవరం చూపించిన మీకు గంధకం గురించి అటమ్ బాంబ్స్ వల్ల గంధకం వాడతారు సల్ఫర్ దాని తర్వాత సూర్యకారం ఈ రెండు కలిపి అటం బాంబ్స్ తయారు చేస్తారు చిచ్చు బుడ్లు లేక పటాకులు అన్ని ఈ రెండు ముఖ్యంగా సూర్యకారము సల్ఫర్ రెండింటిని కలిపి అటబాం నేను కానీ అటాంబు తయారు చేసినామని నాకు తెలుసు నేను కొత్త కాలం కిందట అటంబాంస్ తయారు చేసిన అంటే ఏదో మీరు అనుకోవచ్చు మళ్ళీ ఇది టెర్రరిస్ట్ గ్రూప్ లగా అని అనుకోద్దు ఏదో సైన్స్ స్టూడెంట్ కాబట్టి సైన్స్ ప్రకారంగా అవి ఎక్కడ దొరుకుతాయి నాకు తెలుసు కెమికల్స్ మీకు చెప్పను అవసరం లేదు నేను అవి కెమికల్స్ కొనుకొచ్చి వాటి పౌడర్ చేసి అటంబాంస్ లాగా చుట్టేటోన్ని కొన్ని సక్సెస్ అయినాయి కొన్ని ఫెయిల్ అయినాయి అంతే తేడా అంత అంతకంటే ఏం లేదు అంటే ఆ చదువుకున్నది టెస్ట్ చేయడానికి కొరకు వాడినా అంతేగాని అంతకంటే నేనేం వాడలేదు దీపావళి పండగ చేసుకోవాలని కాదు దీపావళి పడే రోజు పటకలు కాల్సిన అసలే కాదు ఏమంటే సైన్స్ ప్రూవ్ సైన్స్ స్టూడెంట్ కాబట్టి ఆ ల్యాబ్స్ ఇంట్రెస్ట్ ఉండేది నాకు కాబట్టి బ్రిమ్స్టోన్ ట్వంటీ లో సల్ఫర్ లైక్ అనుంది దాని రూట్ వర్డ్ ట్వంటీ త్రీ లో ఏముందంటే గాడ్ లైక్ అనుంది అగ్ని గంధకము దేవుని వలె అని ఉందా గాడ్ లైక్ అంటే మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాలా దేవుని వలె అంటే ఏంది అది ఆయన ఉగ్రతకి సాదృశ్యము అగ్ని గంధకములు ఎక్కడి నుంచి కుమరించబట్టే సోమారి సుతమ మీద ఆకాశం నుంచి అంటే దేవుని నుండి కలిగింది అని అర్థం కాబట్టి ఇంకో రీతిగా చూస్తే గాడ్ లైక్ అంటే ఈ బ్రిమ్స్టోన్ అనేది దేవుని వలె లేక దేవుని నుండి అని కూడా అర్థం చేసుకోవాలా మనం ఇవి దేవుని నుండి జరగ వచ్చినాయనేది చాలా కొంచెం స్పీడ్ గా పోవాల్సి వస్తుంది మనము ఎందుకంటే చాలా ఉన్నాయి మీనింగ్ త్రీ సిక్స్టీన్ ట్వంటీ త్రీ సిక్స్టీన్ లో చాలా ఆశ్చర్యకరమైంది బ్రిమ్స్టోన్ కి అర్థం టోటల్లీ డిఫరెంట్ మీనింగ్ ట్వంటీ త్రీ లో ఏముందంటే బ్రిమ్స్టోన్ అంటే మ్యాజిస్ట్రేట్ అని ఉంది అంటే మీకు తెలుసు జడ్జ్ మ్యాజిస్ట్రేట్ అంటే జడ్జి కదా ఇప్పుడు చెప్పండి అగ్ని గంధకము అంటే మీరు దాన్ని దేంతో అర్థం చేసుకుంటారు జడ్జు ఏమి జాడు వినిపిస్తాడు కాబట్టి ఈ రంగులు దేనికి సంబంధించినది మీరు అర్థం చేసుకోవాలా వీళ్ళు అగ్ని లేక ఉరుముల ఉరుము వంటి వారు దాని తర్వాత ఈ నీల వర్ణం గురించి నేను మీకు అంత డీటెయిల్ గా చెప్పలేదు కొంచెం దాని వరకు స్పెషల్గా డీటెయిల్ గా ఇంకా లోపలికి వెళ్ళాల్సి వస్తుంది వాక్యం అందుకే నేను ఫస్ట్ బేసిక్ ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తే దాని తర్వాత మరీ డీటెయిల్ గా వెళ్ళిపోవచ్చు మనం కాబట్టి బ్రిమ్ అంటే అగ్ని గంధకము మూడు విషయాలను మనం జ్ఞాపకం చేస్తుంది ఒకటేమో సల్ఫర్ లైఫ్ రెండవది గాడ్ లైక్ మూడవది మెజిస్ట్రేట్ లైక్ లైక్ అంటే సల్ఫర్ అగ్ని గంధకం ఒకసారి కుమరించబడింది ఆయన తీర్పు అట్లా ఉంటది అది కాల్చి వేస్తుంది అన్న విషయాన్ని జ్ఞాపతి మంటకు సంబంధించింది దాని తర్వాత అది ఎవరి నుంచి వస్తుంది దేవు వస్తుంది ఆయన ఎవరు న్యాయవాది నీతిగల న్యాయవాది అని చెప్పడం కొరకు ఈ బ్రిమ్స్టోన్ గురించి ప్రభు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంత డీటెయిల్ గా ఏ కామెంటరీలో ఉండదు ఇంపాసిబుల్ అది అనేసి చక్రవర్తి బ్రదర్ మీకు తెలుసు కదా డాక్టర్ చక్రవర్తి మన సర్కిల్ లో ఉంటాడు ఆ బ్రదర్ ఒకరోజున తను అంటున్నాడు సార్ మీకు ఇవన్నీ అర్థమవుతున్నాయి కదా సార్ మీరే రాయిపోయారు తెలుగులో అవన్నీ అప్పుడు నేను కూడా జేమ్స్ స్ట్రాంగ్ లాగా తయారైపోతా అప్పుడు కొన్ని కొన్ని వందల మంది అయినా కొన్ని వందల మందిని ఎంప్లాయ్ చేసిండు వాళ్ళకి జీతాలు ఇచ్చి ప్రతి పదని రాసిండు ఆయన ఒకరు రాసింది కాదు అది ఆయనకు ప్రేరేపణ కలిగింది ఆయన అందరిని పెట్టి ఆయన ఆధ్వర్యంలో అందరితో రాపిచ్చిండు దాని తర్వాత ఆయన క్రాస్ చెక్ చేసుకున్నాడు అంటే జేమ్ స్ట్రాంగ్స్ కి జేమ్స్ స్ట్రాంగ్ అనే వ్యక్తికి హెబ్రి భాష వచ్చిండాలా గ్రీకు భాష వచ్చిండాలా ఇప్పుడు నేను అవన్నీ నేర్చుకోలేదు ఆయన చెప్పాడు అదే ఆయన చెప్పేది కూడా అదే తెలుగులో నువ్వు తర్జుమా చేయొచ్చు కదా అంటే అవన్నీ ఇంగ్లీష్ జేమ్స్ స్ట్రాంగ్స్ కాన్కాడెన్స్ అంటారు అంతేదాన్ని అవసరం లేదు మీరు కొనవసరం లేదు మొబైల్ ఫోన్ లో ఉంది యాప్ మీకు ఆ ఫోన్ ఉండాలా అది ఏది మన స్మార్ట్ ఫోన్ అది అవసరం మీకు చాలా మేము కొన్ని సంవత్సరాల క్రితం చెప్పినాం త్వరలో స్మార్ట్ ఫోన్స్ అందరి అందుబాటులో ఉంటాయి ఆ చాలా కాస్ట్లీ ఉండేది వెరీ కొంతమంది కొనుక్కునే వాళ్ళు ఒక ఎయిట్ నిన్న మీకు స్మార్ట్ ఫోన్స్ త్రీ థౌజండ్ రూపీస్ లో వచ్చేస్తాయంటే వచ్చేస్తే అప్పటికే ప్రభు మనకు చూపించండి అంటే ఎందుకు స్మార్ట్ నీకు అవసరం అంటే ఇగో ఇటువంటి వాటికి దాని మీద ఎంత నేను అనుకుంటున్నాను బహుశా టూ ఎంత ఉంది అది అంత కాస్ట్లీ పెట్టి కొనే బదులు ఫైవ్ కి మంచి మొబైల్ ఫోన్ కొనుక్కోండి అందులో చాలా దేనికి ఇదే ఉంది కదే ఇదే నోట్స్ ఈ కలర్స్ గురించి కొంచెం డీటెయిల్డ్ గా పోక ముందు ఒక వాక్యాన్ని నేను మీకు చూపిస్తాను చూడండి ప్రకటన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదహార వచనం ప్రకటన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదహార వచనం ఒక ఒక గొప్ప పట్టణం గురించి అక్కడ చెప్పబడింది ఆ పట్టణము కూడా కొన్ని రంగులు ఉన్నాయి ఆ రంగులు ఈ రంగులను పోల్చుకోవాలి మనం అన్న విషయాన్ని చూపిస్తుంది దేవుడు చూడండి ఆ పట్టణం గురించి ఆ పట్టణము చేతవం ధనవంతులైన సరుకుల వర్తకులు ఏడ్చు దుఃఖపడచ్చు అయ్యో అయ్యో బాగా అర్థం చేసుకోండి ఈ పట్టణము గురించి చెప్తున్నాడు ఇక్కడ ఈ పట్టణము ఎట్లా ఉండే దాని గురించి వర్తకులు అంటే బిజినెస్ ఆ పట్టణము కూలిపోయింది అయ్యో అయ్యో అంటే ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లో అయ్యో అయ్యో అనే పదం లేదు వో వో అనుంది ఓ అర్థం అవుతుందా టూ టైమ్స్ ఓ వి ఓ ఈ అంటే శ్రమ అక్కడేమో అయ్యో అయ్య అనుంది తెలుగులో ఇంగ్లీష్ లోనేమో శ్రమ శ్రమ అనుంది టూ టైమ్స్ శ్రమ అంటే అర్థం చేసుకోవాలా రెండు గుంపులకి శ్రమ అనే విషయాన్ని అర్థం చేసుకోవాలా మనం టూ టైమ్స్ లేకుంటే త్రీ టైమ్స్ చెప్పాడు ఓ ఓ ఓ అనొచ్చు కదా త్రీ టైమ్స్ వో వో అంతే అయ్యో అయ్యో టూ టైమ్స్ కాబట్టి ఇవన్నీ సింబల్స్ టూ టైమ్స్ అంటే రెండు గుంపులకి శ్రమ ఆ పట్నం లో రెండు గుంపులతో సూచింపబడుతుంది అని చెప్తున్నాడు తర్వాత అది ఏమైంది అది కూలిపోయింది తర్వాత సన్నపు నారబట్టలను ఇప్పుడు అర్థం చేసుకోండి సన్నపు నారబట్టలు రెండవది ధూమ్ర రక్త వర్ణము వర్ణపు వస్త్రము సన్నపు నార ధూమ్ర రక్త వర్ణం మీకు అర్థం కాలా ధూమ్ర పోయిన వర్ణం చూసినా కానీ డీటెయిల్ గా చూడలేదు ధూమ్రం అంటే పొగ వంటిది అర్థం అవుతుందా పొగ దేని నుంచి వస్తుంది మంట నుంచే కదా మంట నుంచి సల్ఫర్ నుంచి పొగ వస్తుంది సల్ఫర్ సల్ఫర్ ఆటం బంబ్ గాలిస్తే పొగ వస్తుంది ఎందుకంటే సల్ఫర్ గాలితే పొగ వస్తుందా కాబట్టి అక్కడ అక్కడ ఏమని చూపిస్తుండే ధూమ్ర రక్త వర్ణము అగ్ని ఉంది అక్కడ రక్తముంది ఏ పట్టణం గురించి చెప్తున్నాడు అక్కడ గొప్ప పట్టణం గురించి చెప్తున్నాడు ఇప్పుడు చదవండి వస్త్రములు ధరించుకొని చూడండి బంగారంతో అలంకరి పడిన మహాపట్నం మహాపట్నమా ఇంత ఐశ్వర్యము ఇంత ఐశ్వర్యము గడియలో ఒక్క గడియ ఆ చివరి గంట మనం చూసినాం ఒక్క గడియ ఒక సంవత్సరము ఒక్క నెల అదే అదే సంవత్సరము అదే నెల అదే గంట అదే గడియ అదే సంవత్సరం అదే నెల అదే గంట కానీ అది రివర్స్ ఫార్మ్ లో ఉన్నట్టు మీరు చూస్తున్నారు వాక్యం ఇంగ్లీష్ లో ఏముంది తెలుసా అదే గంట రివర్స్ లో దేవుని దృష్టి అందుకే ఇంగ్లీష్ బైబుల్ కి తెలుగు ఎంత కనెక్టివిటీ ఉంది మనం రెండింటినీ స్వీకరిస్తాం ఇంగ్లీష్ బైబుల్ ఏముంది అంటే దట్ అవర్ దట్ దట్ మంత్ దట్ దట్ డే దట్ మంత్ దట్ ఇయర్ ఇంగ్లీష్ లో వచ్చే దట్ ఇయర్ తెలుగులోకి వచ్చే దట్ ఇయర్ దట్ మంత్ దట్ డే దట్ అవర్ అంటే ఆ టైం అనేది ముందుకు పోయి వెనకలకు వచ్చింది అని అర్థం దేవుని దృష్టిలో టైం ముందుకు వెనకలకు వస్తూ ఉంటుంది మనం అర్థం చేసుకోవాలా తర్వాత ఇప్పుడు అదే చెప్తాను చూడండి ఆ ఆ ఒక్క గడియలో ఏం జరిగింది ఒక గడియలోనే పాడైపోయినా అని చెప్పుకొన భయక్రాంతులైరంగా దూరంగా నిల్చుందరు దాని బాదను చూసి భయక్రాంతులై దూరంగా నిలుచుందరు కానీ దాన్ని ఎవ్వరూ ఆత్కోలేడు ఆ మహాపట్నం చెప్పండి ఎవరన్నా మహాపట్నం బొగ్లోనా మహాపట్నం దేని సాధారణంగా ఈ రోజు మహాపట్నం అంటే దేం చెప్పండి అంటే చాలా పరిశుద్ధ పట్టణం బ్రదర్ అది దేశం అది అందులో ఏముంది మహాపట్నం ఎరుసలేం ఎరుసలేంని మహాపట్నం అంటారు ఈ రోజు ఆ రోజులలో బబులోను మహాపట్నం ముఖ్యంగా సీనారు ప్రాంతం ఈ రోజు మహాపట్నము ఎరుసలేము అది బబులోను పోల్చబడింది కానీ బబులోను లేదే బబులోను లేదేడా మహాపట్నం కూడా ఎరుసలేం కూడా ఎక్కడ ఉంది ఇప్పుడు ఎరుసలేం ఏ రీతిగా మహాపట్నము అది హెవెన్లీ అది పరమ ఎరుచలేముగా అయింది ఒకసారి చూడండి ప్రకటన గ్రంథాలు చూస్తాం మనం చూడండి రెండవ అధ్యాయము తొమ్మిదో వచ్చినం ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన సాధారణ సమాజకు కాబట్టి ఇక్కడ ఒక సంఘం గురించి మాట్లాడుతున్నాడు ఈ సంఘానికి ఏరీతిగా శ్రమ ఉంటదంటే ఒక ఒక గుంపు ద్వారా శ్రమ ఉండబోతుంది అంటున్నాడు ఆ గుంపు దేనికి సంబంధించిందని రాయబడింది చూడండి సాధారణ సమాజం తాము యూదులం చెప్పుకొనొచ్చు యూదులు కాక తాము యూదులం చెప్పుకొనొచ్చు యూదులు కాక సాతాను సమాజపు వారు వీళ్ళు యూదులంట చెప్పుకోవడానికి యూదులే కానీ సాతాను సమాజానికి సంబంధించిన వాళ్ళంట వీళ్ళు అంటే దీన్ని మనం శరీరంగా ఆలోచించుకోవడానికి వీల్ ఎందుకంటే శరీరంగా ఆలోచిస్తే యూద దేశంలో ఉన్న వాళ్ళని యూదులు కదా ప్రకృతి సమాజంగా రక్త శరీర సంబంధులు ఇస్రాయల్ అందరు శరీర సంబంధులు వాళ్ళని యూదులు కానీ అది ఆత్మీయ దృష్టిని అర్థం చేసుకోవాలి మీరు ఎందుకంటే పాతవి గతించినాయి ఆ రీతిగా నువ్వు అర్థం చేసుకుంటే యూదులని సాతాను సమాజం వాక్యం అర్థమవుతుంది మీకు అట్లా ఇంటర్ప్రిట్ చేస్తే రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అది యూదులని ఇజ్రాయల్ దేశంలో ఉన్న వారిని సాతాను సమాజంతో పోలిస్తుంది వాక్యం అని చెప్తే తప్పది అట్లా అర్థం చేసుకోవద్దు కాబట్టి మనకు తెలుసు ఎవరు అసలైన యూదులు రోమన్ రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయంలో ఉంది అంతరంగ మందు యూదులుగా నిజమైన యూదులు కాబట్టి ఒక ఒకప్పుడు నువ్వు రక్షింపబడి ఆయనలో వెలిగి నువ్వు పడిపోయిన వాడు ఒకప్పుడు నిన్ను అంతరంగ మందు యూధన్ గా మార్చి మార్చిండు మన ప్రభు ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా నువ్వు యూధన్ మార్చబడినాక నువ్వు యూధన్వే కానీ నీ గుణం చివరికి ఎట్లా జరిగింది సాతాను సమాజం అంటే సైతాను అనుచరుల తయారైపోయింది ఇష్కరియు ఎట్లా తయారైంది నీకు తెలుసు అననీయ సభ్యులు ఎట్లా తయారైనా దాని తర్వాత చాలా మందిని చూస్తాం నూతన నిబంధనలని చాలా మంది అట్లా తయారై సైతాను సమాజం లాగా తయారైపోయారు అంటే సైతాను అనుసరించే వాళ్ళ లాగా తయారైపోయినారు వాళ్ళ నుంచి శ్రమ నీకు ఎవరికి దేవుని బిడ్డలకి అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుండ్రు కాబట్టి ఆ పట్టణము ఎట్లా తయారైందంట సైతాను సమాజం లాగా మన విషయం చేసుకుంటున్నాం ఇప్పుడు చూడండి డి బ్లూ దీనికి లేవా పదహారవ వచనంలో ప్రణాయం పదిహేనవ అధ్యాయం పదహారవ వచనంలో ఆ పట్టణము దాని వస్త్రాల గురించి చెప్పబడింది కదా సన్నని నార సన్నపు నారా దాని తర్వాత ధూమ్ర రక్త వర్ణపు వస్త్రములు బంగారము అంత ఉంది కదా కాబట్టి ఇంగ్లీష్ లో ఏముందంటే ఇంగ్లీష్ లో రక్త వర్ణం అంటే బ్లడ్ రెడ్ అని లేదు ఇంగ్లీష్ లో ఏముందంటే స్కార్లెట్ అనుంది కలర్ స్కార్లెట్ కాబట్టి స్కార్లెట్ ట్వంటీ లో ఏముందంటే క్రిమ్సన్ అదొక రంగు Crimson అంటే రక్తవర్ణం ఓ రీతికి చెప్పాలంటే కానీ ట్వంటీ ఎయిట్ లో స్కార్లెట్ అనుంది. ఉంది స్కార్లెట్ అంటే కూడా రక్తవర్ణమే ఓ రీతికి చెప్పాలంటే కానీ ఫార్టీ టు లో ఏముందంటే బ్లూవిష్ రెడ్ అంటే ఈ నీల అనేది అసలే కరెక్ట్ బ్లూవిష్ కలర్ కాదు బ్లూ ప్లస్ రెడ్ కలిసిందని ఫార్టీ టూ టెన్ చెప్తుంది జేమ్స్ ఆల్ నెంబర్స్ ఉందా ఫార్టీ టెన్ ఫార్టీ నలభై రెండు పది జేమ్స్ట్రాంగ్స్ లో కరెక్టే గానీ జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ లో అట్లా అట్లా వెతకనికి రాదా జేమ్స్ట్రా నంబర్స్ అట్లా డైరెక్ట్ గా ఆ ల్యాప్టాప్ లో వెతకచ్చు కానీ ఇట్లా నేను ఎప్పుడు చూడలే డైరెక్ట్ ఫార్టీ కొడితే స్ట్రాంగ్ నంబర్స్ లో ఉంటది అది ఏదో ఉంది దీంట్లోనే ఫార్టీ టు లో ఏముందంటే బ్లూ విష్ రెడ్ అని అంటే ఆ బ్లూ కి రెడ్ కలిస్తే ఎట్లా ఉంటుందో అది అసలైన కలర్ అసలైన కలర్ అది జాసింత్ అంటే జాసింత్ అంటే లేక నీల వర్ణం అంటే బ్లూ ప్లస్ రెడ్ కలిస్తే ఎవరైనా ఊహించుకోండి ఎట్లుంటది బ్లూ ప్లస్ రెడ్ ఎట్లుంటది చెప్పండి ఎవరైనా ట్రైఅవుట్ చేయండి నా షర్ట్లో ఉంది కొంచెం బ్లూ ప్లస్ రెడ్ కలర్ చూసుకోండి అందుకే వేసుకునేమో ఈరోజు ఆ షర్ట్ ఇలా బ్లూ ఉంది రెడ్ ఉంది కలపండి రెండోటిని బ్లూ ప్లస్ రెడ్ కలిస్తే ఏమైతుంది బ్లూ ప్రెస్ రెడ్ కలిస్తే పర్పుల్ అవుతుంది పర్పుల్ పర్పుల్ కలర్ నిర్గమా కాండంలో చూసినాం పోయిన వరం ఏ ఫోల్ ధరించుకున్నాడు దాని మీద పర్పుల్ కలర్ ఉంది పర్పుల్ కలర్ అంటే దైవికమైన రంగు అని అర్థం లేక దేవుణ్ణి సూచిస్తుంది పర్పుల్ కలర్ లేక రకంగా చెప్పాలంటే ఇంగ్లీష్ లో మన సైన్స్ లో వాయిలెట్ అంటాం ఎగ్జాక్ట్ వాయిలెట్ కూడా కాదు ఎందుకంటే వాయిలెట్ లో రెడ్ తక్కువ రెడ్ తక్కువ వైలెట్ లో అయితే లో రెడ్ కొంచెం ఎక్కువ బ్లూ ప్లస్ రెడ్ కలిస్తే పర్పుల్ కలర్ అంటాం అంటే మీరు ఎప్పుడైనా చూసినారు కదా వంకాయ వంకాయ రంగు బిషప్స్ వేసుకుంటారు కానీ మనకి వంకాయలు చూస్తే తెలుస్తుంది రంగు బిషప్ కంటే కదా వంకాయని మీరు ఎప్పుడైనా చూసినప్పుడు దాని బ్యాక్ అంతా ఒక కలర్ ఉంటే కిందికి ఇంకొక కలర్ ఉంటుంది కింది వచ్చినప్పటికీ కొంచెం తెలుపు అవుతుంటది అండ్ ఎరుపు బ్లూ నీలము ఎరుపు కలిసి ఉంటుంది వంకాయ కింది భాగానికి వచ్చే అది అది యాక్చువల్ కలర్ అర్థం అవుతుందా అంటే అందులో దైవికమైంది ఉంది రక్తం కూడా ఉంది అంటే మీరు ఇప్పుడు అర్థం పర్పుల్ కలరు మన ఫస్ట్ కలర్ అని మనం ఎవరో చెప్పారు నాకు మీలో నుంచి ఎవరో చెప్పారు వైలెట్ వైలెట్ वैलैट अने फस्ट कलर विब्योर अंटर कलर वि्योर अटर वैलैट ब्लू ग्रीन इंडिगो यो आरेंज रेड लास्ट रेड रेड लास्ट की स्टार्ट एम उ अर्था आये सृष्टि एट तैयारों कलर्स इवे आंप लाने मुझे ఆ లైట్ ఆ ప్రిజం లకెళ్ళబడి సెవెన్ కలర్స్ బయటకు వస్తాయి అది నేను చూపిస్తే మీకు బాగుంటుండే గానీ నేను మీకు చూపించలేను మీరు యూట్యూబ్ లో చూసుకోండి ప్రిజం అని కొట్టండి లైట్ ట్రావెల్స్ త్రూ ప్రిజం అని కొట్టండి అక్కడ చూపిస్తారు వాళ్ళు ఆ లైట్ ఆ ప్రిజం లకెళ్ళిపోగానే అటు దిక్కుకొచ్చేపటికి ఆ లైట్ ఏడు రంగులుగా మారిపోతుంది ఫస్ట్ కలరు వైలెట్ లాస్ట్ కలరు రెడ్ దాని నుంచి మీరు ఆత్మీయ సత్యంలో అర్థం చేసుకోవచ్చు వైలెట్ రిప్రజెంట్స్ గాడ్లీనెస్ ఇంగ్లీష్ లో వాయిలెట్ అనేది దైవికమైన రంగు చివరికి వచ్చేది ఎరుపు అనే రక్తానికి సాదృశ్యం దేవుడు తన రక్తాన్ని కార్చకపోతే కంప్లీట్నెస్ లేదు నీ జీవితంలో రంగు అనేది సంపూర్తి కాదు ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి సరే నేను అవన్నీ అట్లాంటి మనకి డీటెయిల్ అవసరం లేదు మనకి మనం ప్రాఫిటిక్ వాక్యాలను ధ్యానించే వాళ్ళం కాబట్టి మనకు డీటెయిల్ అవసరం లేదు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది బ్లూవిష్ రెడ్ అన్న కలర్ అర్థం చేసుకోవాలా జేమ్స్ స్ట్రాంగ్స్ గా చూపిస్తుండే దాన్ని మనకి కాబట్టి 4210 లో బ్లూష్ రెడ్ ఫార్టీ టూ జీరో లో పర్పుల్ అని క్లియర్ గా రాసిండు కాబట్టి ఈ యొక్క పట్టణము ఇందాక చూసినట్లు ఈ పట్టణం ఏ రీతిగా తయారైంది మనము చాలా కాలం క్రిందట ఒక వాక్యాన్ని ధ్యానించినం ఎహెచ్కల్ గ్రంథము ఇరవై మూడవ ఇద్దరు స్త్రీల గురించి దేవుడు ప్రవర్తతో మాట్లాడుతూ ఉంటాడు ఎంత మంది ఆ ఇద్దరు స్త్రీల గురించి ఇద్దరు అన్నప్పుడు ఇద్దరు సాక్షుల గురించి చూస్తాం ప్రాణ గ్రంథంలో ఇక్కడ ఇద్దరు స్త్రీల గురించి మనం చూస్తాం ఒక స్త్రీ పేరు అహోళ రెండో స్త్రీ పేరు అహోలిబా మీకు తెలుసు కదా పేర్లు ఒక స్త్రీ పేరు అహోళ ఇంకో స్త్రీ పేరు అహోలిబా అయితే మొదటి స్త్రీ దేనికి సంబంధించింది ఇక్కడ ఉంది వాటి మీనింగ్ జేమ్స్ట్రాంగ్ నంబర్స్ లేకుండానే ప్రభు అహోలా అంటే ఏంది అహోలిబా ఏంటి అని అక్కడ చూపించాడు వాక్యం అంత డీటెయిల్ మీరు పోకండి మీరు ఇటువంటి చూడండి అహోలా అంటే సమర్య అహోలీ అంటే యూదా అని రాయబడింది అహోళ అంటే సమరియా అహోలీ అంటే యూదా అని చెప్పబడింది అయితే ఈ ఇద్దరు స్త్రీలకి శాపము ఇద్దరు స్త్రీలకి శిక్ష అని అక్కడ చెప్పబడింది వీళ్ళెందరూ శ్రమల గుండా పోతారు ఈ ఇద్దరు స్త్రీలు అని చెప్పిండ్రు ఈ ఇద్దరు స్త్రీలు చాలా భయంకరమైన వ్యభిచారంలో జీవించారు అని చెప్తున్నాడు అంటే ప్రకృతి సహజంగా మీకు తెలుసు వ్యభిచారం అంటే ఆత్మీయ దృష్టిలో వ్యభిచారం అంటే విగ్రహారాధన ఆత్మీయ దృష్టితో చెప్పాలంటే వ్యభిచారం అంటే విగ్రహారాధన విగ్రహాలని పూజించడమే వ్యభిచారంతో పోల్చబడింది చూడండి మన ప్రభు ఎప్పుడు క్రైస్తవ జీవిత విధానాన్ని ఎంతో ఉన్నత స్థితిలో లేవని ఈ లోకంలో ఏ జీవన విధానం కూడా అంత ఉన్నత స్థితిలో లేదు ఏ మతమన్నా తీసుకోండి ఏ మత జీవన విధానం కూడా అంత పర్ఫెక్ట్ లెవెల్లో తీసుకుపోలేదు కేవలము మన ప్రభు వాక్యమే మోషని చెప్పింటి అంటాడు ఇక్కడ ఐదవ ఆద్యములనా మస్త చూసు మోసే మీకు చెప్పిండు ఏమని చెప్పిండు నరహత్య చేయకుడి మోసే ధర్మశాస్త్రం కంటే ఎంత పర్ఫెక్ట్ మన ప్రభు చెప్పిన ఆగ్ఞ చూడండి మీరు మీ హృదయంలో ఒకరి పట్ల ద్వేషం కలిగి ఉంటే మీరు అప్పుడే నరహత్య చేసిన వారితో పోల్చిండంటే అంత పర్ఫెక్ట్ లెవెల్ కి ఆజ్ఞని ధర్మశాస్త్రాన్ని ఎందుకంటే ఆయననే ధర్మశాస్త్రం కదా ఆయన తప్ప ఎవరు పర్ఫెక్ట్ గా చేయలేరు నరహత్య చేయడము పాపమే కానీ నీ హృదయంలో ద్వేషం వస్తే మీరు నువ్వు నరహంతకుని అన్నాడు చెప్పండి ఆ రీతిగా చూస్తే నీకు లేదా ద్వేషం ఎన్నిసార్లు నువ్వు ద్వేషించిన మనుషులని అందుకే ప్రేమ సిద్ధాంతం ఇది మనం ప్రేమతో ప్రకటిస్తూ ఉంటాం ఎటువంటి వాడని నువ్వు ప్రేమించాలా ఎంత పాపిన కూడా ఆయన ప్రేమించిండు అట్లనే మనం కూడా ప్రేమించాలి ప్రతి ఒక్కరిని పోయిన చూసినా అందుకే యాజకుడు ధరించుకుంటే ఏ రీతి ఉంది చివరికి మొదటిది నీతి అనే మైమరువు నీతి అనే ఏ పోదును దాని తర్వాత విశ్వాసం అనే ఏ పొదును ధరించుకున్నాడు మూడవది ప్రేమ కాబట్టి నీది ప్రేమ సిద్ధాంతం ఎంత భయంకరమైన శ్రమ నీకున్న దాని తాళాల అంత వరకు సహించిన వాడే పల్లవరాజం లో ప్రవేశించింది అన్నిటినీ తాళాల ప్రేమ కొనితుల సంపాదకం చూస్తాం కదా శ్రేష్టమైనది ప్రేమ శాశ్వతమైనది ప్రేమా మత్సరపడదు ప్రవర్తించదు అది ఉప్పొంగదు శ్రేష్టమైనది ప్రేమ చూపించిన ప్రేమ అంత శ్రేష్టమైంది అది మత్సరపడదు డంబంగా ప్రవర్తించదు అది ఉప్పొంగదు కోపం రాదు అమర్యాదగా నడుచుకున్నది స్వప్రయోజనం కొరకు విచారించుకున్నది త్వరగా కోపపడదు అన్నిటినీ తాళును అన్నిటినీ భరించును అంత బాగా ఎక్స్ప్లెనేషన్ ప్రేమ గురించి ఈ లోకంలో ఏ పోయేట్ ఎక్స్ప్లెయిన్ చేయలే ఏ కవి అంతగా విశదీకరించలేకపోయినాడు పౌరుల భక్తుని కా ప్రభు ఆ విషయం చూపించాడు ఆయన శిలుమి చూపించిన ప్రేమ ఎటువంటిదో నీ సేవలో నీ జీవితంలో అటువంటి ప్రేమని చూపించాల నిన్ను ఎవడు ద్వేషిస్తాడో వాణ్ణి ప్రేమించు అంతకంటే పర్ఫెక్ట్ సేవ నీ జీవితంలో లేదు నిన్ను ఎవడు కొడతాడో వాణి నువ్వు ప్రేమించు నీ మీద ఎవడు నిందలు మోపుతాడో వాని ప్రేమించు ప్రభు నా మీద నిందలు వస్తాయి ప్రభువా నా గురించి అనే వాడు నా నా ప్రాస్పెక్ట్స్ చెడగొడుతు ప్రభ్వా నాకు ప్రమోషన్ రాకుండా అడ్డగిస్తుండే ప్రవ్వా నా ఉద్యోగంలో నాకు వాడు పక్కన బలం లాభం ఉండు ప్రవ్వా వాడి గురించి నువ్వు ప్రార్థన చేయప్రవ్వాడిని క్షమించుకోవ్వా వాడి కుటుంబాన్ని ఆశ్రయించుకోవా వాడి పిల్లల్ని ఆశ్రయించుకోవ్వా వాడి మీదకి ఎటువంటి శిక్ష రాకుండా వాడిని కాపాడు ప్రవ్వా వాడిని రక్షించుకో ప్రవ్వా అన్న ప్రార్థన నీకు నువ్వు అట్లా ప్రార్థించాలి ఎందుకంటే నేను మీకు చూపించిన ఎన్నిసార్లు అటువంటి ప్రార్థన చేస్తే నీకు హీలింగ్ వస్తుంది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా నీకు ఎవరి మీద ద్వేషం ఉన్నా నీకు రోగం ఉంటుంది శరీరంలో ద్వేషం అనేది నెగటివ్ ఎనర్జీ సైంటిఫిక్ గా చెప్పాలంటే నువ్వు ఆ ద్వేషాన్ని ప్రేమ మార్చుకుంటే ఫస్ట్ నీకు హీలింగ్ వస్తుంది నీ శరీరంలో ఎటువంటి రోగం ఉన్నా అది నిన్ను విడిచిపెట్టి వెళ్లిపోతుంది అది సీక్రెట్స్ అవి రివీల్డ్ సీక్రెట్స్ ఇప్పుడు మనకి ఇంకా నోమోర్ సీక్రెట్స్ కాబట్టి అమర్యాదగా నడుచుకోవద్దు సేవ జీవితంలో త్వరగా కోపపడద్దు అన్నిటినీ తలాలా అన్నిటినీ నమ్మాలా అన్నిటినీ భరించాలా అటువంటి శ్రేష్టమైన ప్రేమ ప్రభు మనకు అనుగ్రహించింది శిల మీద అందుకే ఆయన శిలో మరణం అంత స్పెషల్ అటువంటి ప్రేమ ఒక్క చూపించలే లోకంలో ఎవరు చూపించలేరు అటువంటి ప్రేమ ఎందుకంటే అవన్నీ ఇమిటేషన్స్ ఆ ఇమిటేషన్స్ అంటే ఏం తెలుసా రోల్డ్ గోల్డ్ అంటాం రోల్డ్ గోల్డ్ ఇమిటేషన్ అసలు బంగారం నువ్వు రోల్డ్ గోల్డ్ ని ఫాలో అవుతున్నావా గోల్డ్ ఫాలో అవుతున్నావా కాబట్టి ఇక్కడ చూస్తున్నాము ఈ ఏ మీద బంగారం ఉందా లేదా ఆ ఆ గొప్ప పట్టణం కూడా బంగారంతో తొలదూగుతుందని ఉంది అక్కడ కాబట్టి అహోలా అహోలిబామా అంటే అహోలిబా సమరియా మరియు యూదా ఇవి ఎట్లా తయారైనాయంటే ఒక స్త్రీ ఐగుప్తులతో వ్యభిచరించిందంట ఇంకొక స్త్రీ అసూర్యులతో వ్యభిచరించినట్టు మనం చూస్తాం కొంచెంలో వాక్య ముగిస్తున్నాను అహోల సమర్య సమర్య పట్నము ఐగుప్తులతో వ్యభిచరించిందంటే ఐగుప్తు దేవతలని పూజించింది ఆత్మీయంలో అర్థం చేసుకోండి దాని తర్వాత అహోళ అశ్వనీయుల దేవతలను పూజించింది అట్లా అవి వ్యభిచరించినాయి ఎంత భయంకరంగా వ్యభిచరించేసి అక్కడ పబ్లిక్లో చదలేని వాక్యాలు అర్థమవుతుందా పబ్లిక్లో నేను చదలేని వాక్యం ఎందుకంటే మీకు చెప్తున్నా ఈ ఇట్లాంటి వాక్యాలు పబ్లిక్లో చదవద్దు ఎందుకో చెప్తాను ఓ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ రిలీజియస్ పీపుల్ ఆ వాక్యాలను చూసి ఇదిగో మీ బైబుల్లో ఇంత భయంకరంగా రాయబడింది ఇది పరిశుద్ధ గ్రంథం ఎట్లయింది అని నేను సవాల్ చేసి నీ విశ్వాసాన్ని కృంగధిస్తారు అర్థమవుతుందా కాబట్టి అసలు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలవు కానీ వాడు వినడు నేను కొట్టేస్తాడు అందరి ముందు ఆడియన్స్ ముందు నిన్ను పడగొడతాడు ఇంత చెత్త చెదరం ఉందని నేను కళ్ళారు చూసిన వాడు ఇది ఇట్లా చూసుకొని చూడు ఎంత భయంకరంగా ఉందని అక్కడ క్యాథలిక్ క్రిస్ నన్స్ అందరు కూర్చుర్రు ఆడియన్స్ లో వీడు చూపిస్తున్నాడు చూడు మీ బైబుల్లో ఎంత భయంకరం రాసారు ఈ యేహెచ్లు గ్రంథం ఇరవై మూడవ అని అందరి ముందు దాన్ని తీసి ఇట్లా భూమి మీద పడేసిండు ఇసేసిండు బైబుల్ ని అర్థమవుతుందా ఏం జరుగుతుందో మీకు ఒక్క చర్చ్ మెంబరు ఆ ఆడియన్స్ లో దాన్ని సపోర్ట్ చేయలేకపోయినాడు ఎందుకు చేయలేడు మీకు తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు చదవలేదాన్ని షాక్ లాగా ఉంది వాటికి వాక్యము ఒక నాన్ బిలీవరు ఆ వాక్యాన్ని ఆడియన్స్ చదివి ఇంత చెత్త ఉంది మా దాంట్లో అంత అటువంటి చెత్త లేదని చెప్తాడు అసలు నీకు ఒక తెలుసు ఆ భాష యోగన్ తెలుసా యోన్ తెలియదు భాష అదేదో మిడిల్ ఈస్ట్ లో భాష అది ఆ భాష నీకు అర్థం కాదు దాంట్లో ఏం రాసిడో నీకు తెలియదు వాడు ఇది చాలా హోలీ పర్ఫెక్ట్ అని చెప్తాడు మీద అపవిత్రంగా ఉంది దీన్ని ఎందుకు హోలీ బైబుల్ అంటే పడగొడుతున్నాడు కానీ అందులో ఉన్నంత చెత్త ఈ లోకంలో ఏ పుస్తకంలో ఉండదు నేను చెప్తాను ఎందుకంటే నేను చదివాను కాబట్టి ఆ పుస్తకం రెండు ముఖ్యమైన బుక్స్ అంటే నేను ఎప్పుడే ఇప్పుడు నేను ఓపెన్ గా మీకు అవి ఇలా చెయ్యొద్దు చేస్తే నేను చాలా కష్టంతోనే దాన్ని వెతికి వెతికి ఎడిట్ చేయాల్సి వస్తుంది అవి ఓపెన్కి పోతే గుంపులు వచ్చి పడతారు మన మీద మన పర్పస్ వేస్ట్ అయిపోతుంది ఎందుకంటే వాళ్ళ కొరకు మనం వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలా మనము ఆ గుంపు నీకు వ్యతిరేకంగా లేచింది యుగ సమాప్తిలో కాబట్టి ఎందుకు లేస్తుందంటే మీకు తెలుసు ఎందుకు లేస్తుందో అది ఏ రంగు కాదు కాదు నీలవర్ణం కూడా కాదు ఆ గుర్రం కాదు ఆ గుర్రం గురించి మీరు ధ్యానించాలంటే చాలా కాలం క్రిందట మనం ధ్యానించాం జకరే గ్రంథంలో దాని రంగు ఊద రంగు కాదు కాదు కాదు కాదు కాదు స్టార్ పాండుర వర్ణం పాండుర వర్ణం గల గుర్రం అది పాండుర వర్ణం అంటే ఎట్లా ఉంటది అంటే నాచు రంగు నీళ్ళలో నాచు ఉంటది కదా పాచిక పాచిరంగు మనం మనం ఆంధ్ర దిక్కు నాచంటరా పాచి అంటారా ఇక్కడ సంపద నాచారు ఇక్కడ అక్కడ పాచి ఇక్కడ నాచు అంతే తేడా కానీ ఒకటే కలర్ అదే అది ఓ రకమైన డార్క్ గ్రీన్ డార్క్ గ్రీన్ గుర్రం ఆ కలర్ దేనికి సంబంధించిందో మీకు తెలుసు ఫిజికల్ లేవర్ లో మీకు నేను ఆ గుంపు ఒక గుంపుకి సంబంధించింది ప్రపంచంలో విస్తరిస్తుంది చాలా ఫాస్ట్ ఇప్పుడు కానీ వారి పుస్తకాలలో ఉన్నంత భయంకరమైన చెత్త ఏ పుస్తకంలో ఉండదు అది ఒకవేళ నువ్వు చదువుతాంటావు ఇది ఎట్లా దేవునించి కలిగింది అంత భయంకరంగా ఉంటుంది ఆ పుస్తకం మీరు చదివితే సరే నేను చదవమని నేను చెప్తలేను కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు పర్సనల్గా చదువుకోండి కానీ పబ్లిక్లో తీసుకురాకండి దాన్ని అది చాలా డేంజరస్ ఆర్గ్యుమెంట్స్ అవి కాబట్టి మనం అంత డీటెయిల్గా చదువు ఎందుకంటే నువ్వు అందులో ఉన్న మోసాన్ని బయటకి తీసుకొస్తున్నావు అందులో ఉన్న మోసాన్ని బయటికి తీసుకొస్తే అది మోసం అని తెలిసిన వాడు సైలెంట్గా ఎందుకుంటాడు ఉండడు మోసమన్ అని తెలిసి దాన్ని కాపాడుకుంటున్న వాడు ఇది మోసం రా అని నువ్వు పబ్లిక్ వదిలేస్తాడా సునాయసంగా వదిలాడు వాడు కాబట్టి నీ పర్పస్ ముగించుకోవాలంటే నువ్వు అటువంటి ఏరియాలోకి పోవద్దు నీకు పిలవ నీకు నీకు అనుగ్రహించబడ్డ పిలుపు దేనికి సంబంధించింది ఆ పిలుపుని నిర్వర్తించుకో కొనసాగించుకో తుదముట్టించుకో అది ముట్టించుకునే తరకు వాటిని ముట్టద్దు అది నీ పిలుపు కాదు ఎందుకంటే ఆ ఆర్గ్యుమెంట్స్ డిబేట్స్ అవన్నీ జరుగుతా ఆ ఫీల్డ్ లకు మనం పోవద్దు మనం చూస్తుంది ఏంటంటే ఇంత శ్రేష్టమైన ఈ యొక్క హిడన్ ఇది దాచబడ్డ మన మన కొడుకు దేవుడు తీసిస్తున్నాడు అవన్నీ ఆనందించండి తాజా మన్న ఇంతకు ముందు ఎప్పుడు మీరు వినలేదు చూడలేదు ఇప్పుడు మీకు అనుగ్రహిస్తుండీ యుగ సమాప్తి చివరికి వచ్చిన ఎందుకంటే ఆయన రాపకడం ఇవన్నీ రివీల్ చేయబడాల సమస్త ఈ విషయాలన్నీ వెల్పరచబడాలే దీక్రెట్స్ ద సీక్రెట్స్ ఆఫ్ ద లాడ్ బిలాంగ్స్ టు హిస్ బిలవర్డ్ కాబట్టి ఈ యొక్క ప్రభు యొక్క మర్మములు తన ప్రియులకు బయలుపరుస్తాడు ఆయన కాబట్టి నీకు బయలుపరచాలంటే నువ్వు ఆయనకి ప్రియులుగా నీ నీ పర్పస్ ని వేస్ట్ చేసుకోవద్దు డిఫరెంట్ డైరెక్షన్స్ వల్ల ఫోకస్గా ఉన్నా ఆయన ఆయన వైపు చూస్తూ నీకే పని అప్పగించబడిందో ఆ పనిని ముగించుకో ఈ ఇద్దరు స్త్రీలకు సంబంధించిన విషయాలు నేను వచ్చేవారం మీకు చూపిస్తా ఇద్దరు స్త్రీలు ఇద్దరు సాక్షులు ఎన్నిసార్లు మనకి తగులుతా ఉంటది ఇది గొప్ప జన ఇది ఈ ఇద్దరు స్త్రీలు ఇద్దరు స్త్రీలు ఎవరైతుకున్నారు ఒకరు ఐగుప్తు దేవతలతో వ్యభిచరించారు ఇంకొక స్త్రీ అశురు దేవతలతో వ్యభిచరించింది కాబట్టి ఇదంతా వ్యభిచారానికి సంబంధించింది ఈ లోకము విగ్రహారాధనకు సంబంధించింది ఆత్మీయ దృష్టితోనే అది వ్యభిచారమైంది కాబట్టి ప్రకృతిగా వ్యభిచారం చేయడం అనేది ఒక డిఫరెంట్ ఇష్యూ కానీ ఆత్మీయ వ్యభిచారం చాలా భయంకరమైంది దేవుడు భరించడానికి వ్యభిచారంలో ఉన్న స్త్రీ అని క్షమించిన కానీ హృదయంలో వ్యభిచారం ఉంటే ఎట్లా క్షమిస్తాడు దాన్ని ఒప్పుకోవాలి కదా కానీ గుర్తే పట్టినప్పుడు నువ్వు విభిచారంలో ఉన్నట్లు గుర్తుపట్టకపోతే నువ్వు ఎట్లా ప్రభు అని నేను తప్పు చేసిన ఎప్పుడు అడుతా నువ్వు మహాశ్రమల అప్పుడు గుర్తిస్తాను అప్పుడు ప్రభు క్షమించి ప్రభు ప్రార్థన చేస్తాడు ఆయన నమ్మదగినవాడు చివరి వరకు మనల్ని విడిచిపెట్టాడు శ్రమల గుండ పోయి దెబ్బలు తగిలి గురించి మనం ధ్యానించినాం చాలా సంవత్సరాల క్రితం శునమీరాయలు మందగిల్లి మత్తులో తన పడక మీద పండుకొని తన ప్రియుడు వచ్చి తలుపు కొడుతున్నాడు ఎంత కొడుతున్నా గాని ఆమె భారంతో ఉంది లేయలేని స్థితిలో ఉంది బుధిలేని మత్తుగా ఉంది నిద్ర గాఢంగా వస్తుంది పెండి వచ్చి కొడుతున్నా తెరలేని స్థితిలో ఉంది లేయలేని స్థితిలో ఉంది ఆమె చివరికి ఏమైంది ఆయన కొట్టి కొట్టి కొట్టి కొట్టి వెళ్లిపోయిండు వెళ్లిపోయాక అప్పుడు నిద్ర మత్తు నుంచి మేల్కొని తలుపు పోయిస్తే ఆ ఏడి అని ఊరంతా పరిగెత్తాల్సి వచ్చింది ఊరి పోయినప్పుడు ఏం జరిగింది షావుకారుల చేత దెబ్బలు తినేదా స్త్రీ మీరు చూస్తారు అక్కడ వాక్యం కాబట్టి గొప్ప జనం అందరూ బుధునిని తయారైనారు చివరికి అందుకే కొంతమంది ఈ వాక్యం వినలేక మన గ్రూప్ లోకెళ్ళి వెళ్ళిపోతున్నారు అర్థమవుతుంది మీకు ఈ రోజు ఇంకొక భద్ర వెళ్ళిపోయింది లాస్ట్ వీక్ ఇద్దరు సిస్టర్స్ వెళ్ళిపోయారు వాళ్ళు భరించలేదు ఈ వాక్యం సరే వాళ్ళు వాళ్ళు ఈ వాక్యం భరించలేక వెళ్ళిపోయినరా లేక వాళ్ళ మొబైల్ ఫోన్స్ మెమరీ నిండిపోతుందని వెళ్ళిపోయినరా నాకు తెలియదు అది ప్రభు తప్ప ఎవరు తెలియదు సరే వాళ్ళు వెళ్ళిపోయిన నుంచి నేను బాధపడతలేను వాళ్ళు ఉన్నింటే సంతోషపడతానా నాకేంది నాకు ప్రభు సంతోషించాలి కదా ఇది నీ హృదయాన్ని నొచ్చుకుంటది ఇది నీ హృదయాన్ని నీ హృదయంలో మండుతుంది ఈ వాక్యం ఎందుకంటే నీలో ఆ గుణగణాలు ఉండదు ఆ గుర్రపు రావుతులకు గుణగణాలు నీలో ఉండదు ఇది లాస్ట్ ట్రంపేట్ దీంతో మన బైబుల్ స్టడీ ఆల్మోస్ట్ అయిపోయినట్లే ఒకసారి లాస్ట్ ట్రంపేట్ మనం ధ్యానిస్తే మనకి ఇంకా పర్పస్ ఏముంది ఇక్కడ చెప్పండి ఎవ్రీ మండీ గడి వచ్చి కూర్చొని వాక్యం వినాలనే ఉండదు కదా ఆ పర్పస్ అర్థమైపోయినాక మీరు దేశం మీద పడతారు రకరకాల ప్రాంతాల పోయి ఇవన్నీ చూపిస్తూ ఉంటారు మనుషులకి ఎందుకంటే అదే కదా మనకి ఇచ్చి తెలుగు ఇక్కడనే ఉండిపోవాలి పర్మనెంట్ గా కాదు మన పర్పస్ నేనొక స్థలంగా వెళ్ళిపోతాను మీరు ఒక స్థలంగా వెళ్ళిపోతారు ఇది ప్రపంచమంతా విస్తరించాలా మనకి ఉన్న నాలెడ్జ్ తోని మనకున్న టాలెంట్స్ తోని మనం దీన్ని ప్రపంచం అంతటా మనుషుల చూపించాలా అందుకే కొన్ని సంవత్సరాల నుంచి చాలా మంది అడిగాను మన దగ్గరికి వచ్చే వాళ్ళలో మీకు తర్జుమా చేసే టాలెంట్ ఉంటే ఇవన్నీ నేను మీకు ఇచ్చేస్తా వాక్యాలు మీరు తర్జుమా చేసుకోండి మీరు దాన్ని రిలీజ్ చేసుకోండి నీకు హిందీ వస్తే హిందీలో చేసుకో ఈ దేశంలో హిందీ మేజర్ స్పోకెన్ లాంగ్వేజ్ హిందీ మాట్లాడే వాళ్ళకి అందరికీ మర్మలు బయలుపరచబడతాయి నాకు తెలియదు ఎంతమందికి బయపరచబడింది దీంతో ఒకవేళ ఆ రీతిగా నీ పిలుపుందేమో ఒక బ్రదర్ వచ్చేవాడు వాడికి ఇంగ్లీష్ బాగా వచ్చా బ్రదర్ వాడని ఎందుకైతే చాలా క్లోజ్ ఫ్రెండ్ నాకు ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతాడు బాగా రాస్తాడు అతను అడిగిన అరే భయ్ నీకు చాలా ఇంగ్లీష్ వచ్చా కదా ఇవన్నీ తర్జుమా చేయి భాయి అని చెప్పిన అసలు అడ్రస్ లేకుండా బయట ఇక్కడికి వచ్చి వాకింగ్ కూడా చెప్పిండి మళ్ళా ఈరోజు ఎక్కడుండకుండా తెలియదు వాళ్ళ మమ్మీ రచయిత తెలుగు ఎన్నో పుస్తకాలు రాసింది ఆయనే వాళ్ళ మమ్మీ నేను చెప్పినారే మీ మమ్మీ మంచి తెలుగు రాస్తుంది కదా ఇవన్నీ ఈ హెడ్ ఫోన్స్ పెట్టుకొని అన్ని విని రాయమను తెలుగులో దాన్ని మనం టైప్ చేపించి మంచిగా ఇంటర్నెట్లో రిలీజ్ చేస్తాం ఎవరన్నా వింటారు కదా ఎవరన్నా చదువుకుంటారు కదా అది కూడా వినలేదు అతను వాళ్ళ మమ్మీ రీసెంట్గా చనిపోయింది ఎనిమిది సంవత్సరాల క్రితం చెప్పిన నేను అతనికి వాళ్ళ మమ్మీ లేదే చనిపోయి హార్డ్లీ ఒక ఫివ్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్ ఏమవుతుంది చనిపోయి ఆమె చనిపోకముందు ఆమె సాక్ష్యం కాపాడబడేది కదా ఒక్కడు కాబట్టి ఈ ఎక్స్పీరియన్సెస్ ని మనం చూసుకోండి మీకు తమిళ్ వస్తే మన గుంపులో ఉన్నారు తమిళ్ మాట్లాడేటోళ్ళు మీ తమిళ్ వచ్చేట వాళ్ళు ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ తమిళ ట్రాన్స్లేట్ చేసుకోండి నేను నీ గురించి చెప్తాను నీ తమిళ్ రాదు నాకు తెలుసు నేను బాధపడ మీ వైఫ్ కోస్తే తమిళ్ నాకు తెలుసు తమిళ్ తర్జుమ చేయమని చౌక పెట్టుకొని ట్రాన్స్లేట్ చేయమని విన్న వాక్యం ఒక్కొక్క సెంటెన్స్ ని తమిళ చెప్తా ఉంటే రికార్డ్ అవుతుంది కదా దాని తర్వాత ఎడిట్ చేసి దాన్ని పర్ఫెక్ట్గా రిలీజ్ చేద్దాం ఇంటర్నెట్లో తమిలియన్స్ అందరు తెలిసిపోతుంది కదా కన్నడీగా ఉన్నాడు అక్కడ రాదా ఎందుకు రాదు కన్నడీ మాట్లాడతావు కదా మామూలు లేదు సీరియస్ లేదు స్టార్ట్ చేసేస్తే పోతా ఉంటాయి చూడండి అన్ని భాషలు కలిసినాయి ఇక్కడ అన్ని అంటే కొన్ని ఆపర్చునిటీస్ ఫర్ గాన్ కొన్ని పోయినాయి ఆ సత్యం తెలియకపోయినా వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే క్యాథలిక్ చర్చ్ క్యాథలిక్ మతస్థులు వాళ్ళు కానీ ఈ వాక్యం విన్నప్పుడు సరే కేథలిక్ కూడా ప్రభుత్వం నమ్ముకుంటారు కదా మనం ఒక స్టాండ్ తీసుకోవాలి కేథలిక్ మతస్థులు మాకు వ్యతిరేకం ఏముంది వాళ్ళు కూడా ప్రభు నమ్ముతారు కూడా ప్రభుని నమ్ముతాను మనం ఒక రకంగా సహోదరులమే కదా ఓపెన్ చేస్తున్నాం గేట్ ఓపెన్ చేస్తున్నాం వాళ్ళతో సంభాషించడం కొరకు మన ఇద్దరం ప్రభునే స్వీకరిస్తున్నాం ఒకటే తేడా ఏంటంటే నువ్వు మరియను కూడా సేవిస్తున్నావు అంతే తేడా సరే మన సహవాసంలో స్లోగా ప్రభుని తప్ప ఎవరిని సేవించొద్దు అన్న సత్యం వాళ్ళకు బయలుపరచబడ్డాక వాడు గొప్ప సేవకుడు అవుతాడు ఏ నీకు మాకు సంబంధం లేదా క్లోజ్ చేస్తే పర్మనెంట్ గా క్లోజ్ అన్నట్టే సువార్త ఇవన్నీ మనము జాగ్రత్తగా నేర్చుకోవాలి ఇక్కడ కాబట్టి అటువంటి కృప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాలా అటువంటి సేవలు మనం ముందు కొనసాగాల ప్రభు యొక్క వాక్యాన్ని దీవించిన ప్రార్థిస్తాం పరిశుద్ధ్ర బు దేవ మీకు వందాలైనా మీ కృపలో మరోసారి మమ్మల్ని చేసుకొని ఆ ఆరవ బూరలోని విషలు మీరు మాకు బయలుపరిచినారు ప్రవ్వ ఆ యొక్క నలుగురు దూతలు గుర్రపు రౌతులకు సాదృశ్యూపించుకున్నారు ప్రైమరువులు చూస్తే వింతగా ఉన్నాయి ప్రవ్వారిగా దైవికంగా కనిపిస్తున్నాయి కానీ వాళ్ళ గుణగణాలు దైవికంగా లేవు యాజకుని యాజకుని ధరించుకోవాల్సిన బ్రెస్ప్లేట్ లేక మైమరువులు నీతికి సంబంధించినవిశ్వాసానికి సంబంధించినవి ప్రేమకు సంబంధించినవి అటువంటి మైమరువులు ధరించుకోక వాళ్ళు ప్రవ్వాళ్ళు స్వార్థము ఇనుప మాయమారులు ధరించుకోవాలని మేము బుర్రు చూసినాం ప్రవ్వా ఆ తేళ్లు ఇనుప మాయమారు ధరించుకున్నాయి బ్రెస్ప్లేట్స్ ఆఫ్ అయన్ అనుంది అక్కడ వాక్యం కాబట్టి ఇనుము అనే మైమరు ధరించుకున్నారు ప్రవ్వా కానీ అటువంటి మైమరులు మాకు నీతి విశ్వాసము ప్రేమ అనే మైమరులు మేము ధరించుకొని మా సేవా జీవితాన్ని కొనసాగించుకోవాల అటువంటి జీవితంలో మమ్మల్ని అందరిని నడిపించి మీ రాఖవారు సిద్ధపరచుకోమన్నారు ఏసుక్రీస్తు పరిషత్ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమేన్. మన ప్రభు యేసు కురిస్త కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైనందుగాక ఆమెన్యు ప్రైజ్ అలాట్